మాణిశ్యరీనా మదాసా మధులవాగ్విలా సా మహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగ మన సాస్మరా వచ్చిన మిత్రులందరినీ అభినందిస్తున్నాను పండుగ ఎండల్లో వచ్చి ఎండల్లాంటి మాటలు వినండి ఎండాకాలంలోనే మనకు పరీక్షలు ఉంటాయి అన్ని రకాలుగా సమావేశాలకు రావడం సమావేశంలో చెప్పింది వినడం నేను మరోసారి అభినందిస్తూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా విషయాన్ని కాదు కూర్చొని దయచేసి నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక రాయ అడ్డం వస్తే నీరేం చేస్తుంది పక్క నుంచి అడ్డం వచ్చినప్పుడు ఆగుతుంది అరవదు ఏడవదు నా అదృష్టం వింతేనని తలబద్దలు కొట్టుకోదు మీకు అర్థమవుతుందా ఆగుతుంది ఆగి వెనకాల తన బంధువులు స్నేహితులు అందరు ఉన్నారు కదా అంటే అనేక లక్షలాది నీటి బిందువులు దా దా అని పిలుస్తుంది అంటే ఇట్ వెయిట్స్ ఫర్ డెవలపింగ్ ఎ మొమెంటం ఒక ఫోర్స్ను డెవలప్ చేసుకోవటానికి తన బలాన్ని పెంచుకోవటానికి తన ఉద్ధృతిని పెంచుకోవటానికి ప్రయత్నం చేసి అప్పుడు ఆ ఉన్న పరిమాణాన్ని బట్టి లెఫ్ట్ నుంచి పోవాలా రైట్ నుంచి పోవాలా ఎటు నుంచి పోవాలా అని చెప్పని కొత్త దారులు వెతుక్కుంటుంది కంటికి కనబడుతున్న దారి ముందుకు పోనివ్వనప్పుడు ఆగమని చెప్పినప్పుడు ఏం చేస్తుంది పక్కనున్న దారులు వెతుక్కుంటుంది అంటే ఇట్ సెర్చెస్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అది దాని అర్థం ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అవి నాకు ముందెందుకు తోచలేదు ఈ నేరుగా పోతున్నంత వరకు నేను పక్కన ఎందుకు చూస్తాను చూడను అడ్డేర్పడినందుకు నేను ఎడమ దిక్కు చూస్తున్నాను నీకు అర్థమవుతుంది కదా సో పక్కన ప్రయత్నం చేస్తుంది అక్కడ కూడా దారి అని అనుకుందాం ఇంకా రా ఇంకా రా అప్పుడు ఆ రాయి మీద నుంచి జంప్ చేసి ముందుకెళ్తుంది నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను దయచేసి నేనేమి ఇంజనీరింగ్ చదువుకుని వాటర్కు సంబంధించిన హైడ్రో విషయాలు నాకేమీ తెలియవు నాకు తెలిసినదల్లా జీవితానికి సంబంధించినటువంటి విషయాలను అన్వయించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక్క చుక్క ఏమీ చేయలేదు ఆదురైపోతుంది ఇంకిపోతుంది ముందుకు సాగలేదు ఒక్క ప్రయత్నం చేసి మనం విరమించటం తప్పు ఒకటి రెండు రెండుకు మూడు మూడుకు నాలుగు ముప్పై మూడు వందలు మూడు మూడు లక్షలు మూడు కోట్లు ప్రయత్నాలు చెయ్యవలే ఇది ఒక అంశం రెండు ఒక్క ఉలిదెబ్బకు శిర శిల్పం అవుతుందా అవదు పెద్దవో చిన్నవో ముద్దుగా కొట్టాలో నాజుగ్గా కొట్టాలో మీరు ఎప్పుడన్నా గనక వరంగల్ వేయి స్తంభాల గుడికెళ్ళిన రామప్ప గుడి చూసినా లేకపోతే ఏదో సినిమాలలో చూసిన ఎంత నాజూక్గా ఉంటాయా రెండు శిల చెక్కటానికి ఎంత అవస్థపడి ఉంటారా పెద్ద మనిషి చిన్న పొరపాటు అయితే అది వేలిపోతుందిగా మళ్ళీ అది పలికిరాదు మనకి మీకు అర్థమవుతుందా పర్ఫెక్షన్ ఎంత జాగ్రత్తగా దాన్ని తులసిరాండి రండి రండి ఎంత జాగ్రత్తగా తాను దృష్టి పెట్టి తప్పు రాకుండా పొరపాటు అవ్వకుండా మనస్సులో నిర్ణయించుకున్నటువంటి రూపాన్ని తన కంద ఎదురుగా సాక్షాత్కరించుకునేంత వరకు కాన్సంట్రేషన్ అంటే అది మనలాగా టీవీ చూస్తూ పుస్తకం చదువుకుంటూ శిల్పం చెక్కితే అవ్వదండి రాముణ్ణి చేయబోతే కోతవుతుంది అది హనుమంతుడైతే పరాలేదు కోత అవ్వకూడదు తడ తెలిసిందని రాముణ్ణి చెక్కబోతూ హనుమంతుడైతే పొరపాటున పరాలేదు హనుమంతుడు వంటిట్లోనూ ఒకే రూపం అది కొత్త కోతయితే మొత్తం వేస్ట్ కోతికి దేవాలయాన్ని ఏర్పాటు చేయ హనుమంతుడికి ఏర్పాటు చేస్తాం తాను స్వయంగా భక్తుడయి తనకు కోట్లాది భక్తులను సృష్టించుకున్నటువంటి మహా దివ్యత్వం మనకు హనుమంతుడిలో కనబడుతుంది తన భక్తుడు ఏమిటని మా అడ్రస్ ఏంటి కేవభక్త హనుమాన్ స్వయంగా తాను భక్తుడు కానీ తనకు కోట్లాది భక్తులను సృష్టించుకున్నాడు అది ఎంత గొప్పతనం అండి అసలు మీరేమనుకోకపోతే హనుమంతుడు లేకపోతే రాముడు ఇంతమంది భక్తుడు దొరికేవాళ్ళు కాదండి మీ కోపం రావచ్చు నేను నాకు రాముడు అభిమానం హనుమంతుడు పెడితే అభిమానం లేక మాట్లాడటం లేదు నేను హనుమంతుడంతటి భక్తుడు రాముడికి దొరుకుండకపోతే రాముడికి భక్తుల సంఖ్య తప్పకుండా తక్కువగా ఉండి ఉండేది అది నేను చెప్తున్న పాయింట్ అంటే ఒక మనిషికి ఎలాంటి వాడు దొరకాలి స్నేహితుడుగా అంటే ఒక సంస్థకి ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం రాముడు ప్రభువు మన మంత్రుడు సేవకుడు అని వృత్త సేవకుడు అంటే ఇంట్లో ఆడినది సర్వెంట్ పర్సనా కాదు ప్రప్రథమ సేవకుడు కదా అంటే ఒక ఆర్గనైజేషన్ సక్సీడ్ అవ్వాలంటే ఎలాంటి లీడర్షిప్ కావాలి ఎలాంటి నాయకత్వం కావాలి ఎలాంటి వ్యక్తిత్వం కావాలి అవసరం వస్తే ఆ కార్యభారం నేను వహిస్తాను అనేటువంటి జీవంతుడు కావాలి కదా ఇక చిన్న పాయింట్ చెప్తా ఇంద్రజిత్ అంటే వాడు వీడు రావణాసురుడు కోరుకు ఆయన ఒకసారి ఏం చేశాడు ఓ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు అందరూ దానికి వర్షులై వివశులై పడిపోయారు రాక్షస ఆయన జయించడం రాక్షసుడికే సాధ్యమవుతుంది కాబట్టి విభీషణుడు బయటపడ్డాడు అయ్యో అయ్యో అయ్యో అయ్యో అందరూ ఇద్దా ఉన్నారు ఏమైపోయింది ఏమైపోతుంది మన రాముడేవంతో అడిదని చెప్పని నెమ్మదిగా పెద్ద ఆయన అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి పలకరించిందట ఎట్లున్నావు ఏమిటి అని చెప్పని ఆ జాంబవంతుడు నోటి నుంచి మాట హనుమంతుడు ఎట్లున్నాడు అదేంటే నీ గురించి అడుగుతుంటే నువ్వు ఆయన గురించి అడుగుతున్నావు ఆయన ఒక్కడుంటే చాలు మొత్తం కార్యక్రమాన్ని చక్కబెట్టుకుని వస్తాడు అపజయం ఉండదు ఆయన లేకపోతే మిగిలిన సంగతి చెప్పలేము అన్నాడు పాయింట్ అర్థం అయితే ఎలాంటి లక్షణాలు వ్యక్తిలో ఉన్నట్టయితే అతను ఎక్కడున్నా అతను ఆ సంస్థకు ఆ కుటుంబానికి ఆ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు మామూలుగా గుడికెళ్ళండి హేళం మనం కొబ్బరికాయ కొట్టండి కొడతాము కొబ్బరి చిప్పలు తినండి శనగలు ప్రసాదం పెడతారు పెసలు పెడతారు అవి ఏదో ఒకటి పెడతారు తినండి బాగున్నది బయటకు వచ్చేది ఇందుక గుడికెళ్ళేది గుడికి అడుగుతున్నాను ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది చేయండి గొడ్డేనా అంటాను రా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏ భావన మీ మనస్సులో ఉండాలి అంటే ఏ రకమైన ప్రశ్నలు వేసుకుంటూ ఆలోచిస్తూ మనం ఉన్నట్టయితే ప్రతి క్షణము ప్రతి దినము మన జీవితం మరికింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి అందుబాటులో ఉన్న అవకాశాలను చేదార్చుకుంటున్నామా చేజెక్కించుకుంటున్నామా అన్నది ప్రశ్న ఎన్నిసార్లు ఎంత సమయం వృధా చేస్తున్నాం ఎంత తెలివితేటలు వృధా చేసుకుంటున్నాం తిరిగటం లేదు తోచటం లేదు ఎవరు చెప్పటం లేదు చెప్తే పట్టించుకోవటం లేదు ఇదే బాగుంది ఇదే బాగుంది అంటే అర్థం ఏమిటి ఇంతకన్నా కష్టమైన పని చేయను ఇంతకన్నా కష్టమైన పని చేస్తే నా లాభం దీనికి మామూలుగా కంఫర్ట్ జోన్ ఛాలెంజ్ జోన్ అని చెప్పని చెప్తాం కంఫర్ట్ జోన్ అంటే ఏంటి కులాస వలయము అని ఛాలెంజ్ జోన్ అంటే ఏమిటి సవాల్ సవాళ్ళ వలయము అని అనుకున్నాం కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి రోజు చేస్తున్న పని ఇలానే చేస్తాను ఇంట్లోనే ఉంటాను ఏమీ చెయ్యను కొత్తది వద్దు నేర్చుకోను కష్టపడను ఏదో అమ్మ మండి పెడుతోంది తింటా తిరుగుతా తిరిగి తిట్టుకుంటున్నావు మంచిగానో ఏదో అమ్మ చేస్తుంది తింటాను పడుకుంటాను పొద్దున్నలేస్తాను ఇంకేమిటా నడిచిపోతుంది కదా బండి నానున్నంత వరకు అమ్మున్నంత వరకు బండి నడుస్తుంది కదా అంతకన్నా ఎందుకు నేను ప్రయత్నం చేయాలి ఒక పని అంటవాళ్ళు నిన్ను కనిపించినప్పుడు వాళ్ల ఆశలు వాళ్ల కోరికలు వాళ్ల త్యాగాలు నీకు వెనక ఆవగించంతైనా గుర్తుంటే చీమకుట్టినట్టైనా నడిస్తే కష్టపడాలని నీ జీవితాన్ని ఆ పగ్గాలు నీ చేతిలోకి తీసుకోవాలని సార్థక్యం అంటే వార్ధక్యం రాకముందే గెలిచి చూపాలని ఎప్పుడో నువ్వు డెబ్బై ఎనిమిదో ఏదో చేస్తావు అనుకో ఎక్కడ ఉంటారు అప్పుడు నీటి డెబ్బై వచ్చేసరికి నీకేదో ఇరవై ఐదో ముప్పైదో ముప్పై ఏదో నలభై వచ్చేలోపు నువ్వేమన్నా చేసి చూపిస్తే నేను కన్నవాళ్ళకు వాళ్ళకి అరవయో అరవై ఐదో ఉంటుంది అరవై ఐదు రోజులు మా ఊరు బుద్ధిమంతుడు పైకి వచ్చాడు పది మంది మెచ్చుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం వాళ్లకు కలుగుతుంది ఆనందం కలుగుతుంది వాళ్లకు ఆనందం కలిగించటం బాధ్యత కాదని అనుకుంటున్నావా సుఖదానసత వైపు నీ ఎందుకు బలంగా గుంజుతోంది కష్టపడకుండా ఉండే తత్వం తేలిగ్గా ఎక్కడి నుంచైనా వస్తుందా అనేటువంటి దోపిడీ మనస్తత్వం దొంగలిస్తే తప్పు కాదు అబద్ధం చెప్తే తప్పు కాదు అన్యాయం చేస్తే తప్పు కాదు కాపీ కొడితే తప్పు కాదు ఏం చేసినా తప్పు కాదు డబ్బు కోసం ఏం చేసినా సభవే ఈ రకమైన బలహీన మనస్తత్వం ఎందుకు వస్తుంది ఇప్పుడు మీరు ఎవరైనా ఉద్యోగం చేస్తున్న కదా జీతం నాన్న థౌజండ్ ఆయన ఫస్ట్ నాడు జీతం ఇచ్చారు జీతం తీసుకుని హాయిగా మామూలుగా అయితే ఓ కప్పు కాఫీ తాగుతాడు ఆయన ఆ రోజున ఐస్ క్రీమ్ తిన్నాడు తింటావా ఎప్పుడన్నా తినవా ఎప్పుడొకప్పుడు తింటాం కదా రోజు తినాలనే తిన్నాడు తిని ఆ డబ్బులు ఎక్కేట్టుకుని చక్కగా జోబులో పెట్టుకుని బస్సు ఎక్కాడు పది నిమిషాలు యాక ఎవడో బ్లేడ్తో ఇక్కడ కట్ చేశాడు చాలా తెలివి కాడు ఎంత ప్రాక్టీస్ చేశాడు అప్పుడు ఎలా ఉంటుంది నెల రోజులు కష్టపడి పనిచేశా యాభై నూరో కాదు ఏదో సినిమాకి వెళ్తే ఖర్చు అయిందని చెప్పని నెల రోజులు నా కష్టం పదిహేను ఆ పదిహేను వేల వల్ల ఆయనకు పిచ్చెక్కదు ఆయన ఆత్మహత్య చేసుకోడు ఆయన పరిగెత్తి పారిపోడు ఇష్యూ అది కాదు నేను కష్టపడ్డాను అయ్యో పోయిందే అని చెప్పని ఇంకో వ్యక్తి దొంగలించాడు ఆడ వాడికన్నా ఉషారున్నాడు ఎవడో పూణే నుంచో బొంబాయి నుంచో వచ్చాడు అదే పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పాడగొట్టేశారు మీకు అర్థమైందా అప్పుడు వీడేమనుకుంటాడు అది దో మినిట్మె జోమై కమాయ ఏ మినట్మె బయట రెండు నిమిషాలలో నేను సంపాదించింది ఒక్క నిమిషంలో పోగొట్టుకుంటాను ఎక్కడ అన్యాయం ఇది ఎంత చెయ్యిపోయింది వీడు చేసింది ఏంటి ఒక నిమిషం క్రితం వీడు చేసింది ఏమిటి నీవు ఇతరులను అన్యాయం చేయొచ్చు మోసగించవచ్చు దోచుకోవచ్చు దొంగలించవచ్చు కాని ఇతరులు నీకు అది చెయ్యకూడదు ఇదీ బలహీనతం నుంచి బయటపడటమే వ్యక్తిత్వం వికాసం మీ యొక్క గురువాన్వేషణ చేసుకో పైకి ఏంటంటే వాడు నెక్స్ట్ డే ఒక ఐదు వేలు చెడ్వాటైజ్ చేయాలి నిన్న నేను దొంగలించిన పర్సు నా నుంచి దొంగలించిన మేధావికి జోహార్లు నన్ను శిష్యుడుగా అంగీకరించవని కోరుకుంటున్నానని ఒక ప్రకటన ఇవ్వాలి ముందు పోలీసు వచ్చి ముందు పట్టుకుంటారు పాయింట్ నెంబర్ టూ ఆ గురువు ఏం చేస్తారో తెలిసినా నీలాంటి వాళ్ళను పది మందిని బ్యాట్స్ పెట్టు కోచింగ్ ఇస్తానని చెప్తాను అంతేనా తప్పే ఉందండి నీకన్నా బాగా నైపుణ్యంతో చేయగలిగిన వాడు ఎవడన్నా దొరికితే హ్యాట్ సాప్ అని గురువు నాకు నాగు ట్రిక్కులు చెప్పు నీకు అర్థం కాదా ఈ చిన్న చిన్న దొంగతనాలతో ఇది రోజులు కాలం గడపాలి ఏటీఎంలు కొట్టేస్తే బాగుంటుంది బ్యాంకులు దోచుకుంటే బాగుంటుంది అవునా ఆ గుళ్ళల్లో విగ్రహాల కింద ఏవో ఉంటాయట్ట అవి దోచుకుంటే బాగుంటుంది చ ఏం బతుకండి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలి ప్రతి పెద్ద శిక్షలు పడాలి చిన్న శిక్షలు పడాలా అవును మీరు ఏం సారి వాళ్ళ దొంగతనాల గురించి మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు అడగొచ్చు కదా తప్పేముంది ఆ మధ్య పేపర్లో చూశారు ఓ పెద్ద మనిషి సార్లు దొంగతనాలు చేసి శిక్ష పడ్డ వచ్చి మళ్ళీ దొంగతనం చేసి పట్టుబడ్డాడు మీరు చదివే ఉంటాను నేను ప్రత్యేకమైన వార్తలు ఏవి సేకరించాను నా దగ్గర సీబీఐ డిపార్ట్మెంట్ ఏం లేదు నేను రే పేపర్లే నేను అవుతాను నాకు అనిపించింది నలభై సార్లు వీడు ఇతరులను ఇబ్బంది పెట్టిన తర్వాత మన యొక్క ఏమిటది దయాత్ర హృదయంతో కదా ఎంత ప్రేమ వాడి మీద మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తున్నాము మీరు నన్ను కఠిన మృదయుడు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు ఏం చేస్తున్నాం మనం తప్పు చేయొచ్చు పర్వాలేదు నీకు రిన్యూవల్ ఆఫ్ ది లైసెన్స్ అంటే నువ్వు తప్పు చేస్తే నేను జైలుకు పంపిస్తే దొరకవు సాధారణంగా మాళ్ళు ఉంటాయి ఏవో కర్మకాలి దొరికితే వెళ్ళపోదాం నేను రుణాలు వెళ్ళరా అని చెప్పని పంపిస్తే వాడు తిరిగి వచ్చిన తర్వాత మరీ బలం పుంజుకుంటే అంతకుముందు ఎవరు తెలియదు భయం ఇప్పుడు అందరు తెలుసాయి మనకు ఏ ఏరియాలో ఎవరు ఇన్స్పెక్టరు ఎవరు సబ్ ఇన్స్పెక్టరు ఎవరు పోలీస్ ఆఫీసర్ ఎవడు పట్టుకుంటాడు ఎవరి నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ టైంలో వాడు డ్యూటీ మీద ఉంటాడు ఏ టైంలో ఉండడు ఇప్పుడు మన పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు ఇప్పుడు బీటెక్ లోవి చదువుతున్నారు కదా ఇంజనీరింగ్ బ్రెయిన్ అంటే మ్యాథమెటిక్స్ అంటే క్యాలిక్యులేషన్ అంటే ఏమిటి ఆ అమ్మాయి ఈ వస్తుంది మనం ముందుకెళ్ళిపోయి యూ టర్న్ తీసుకుంటే ఎంతసేపు అవుతుంది టర్నింగ్ ఎక్కడ ఉంది ఇల్లు ఎక్కడ ఉంటుంది ఏ టైమ్ లో వస్తుంది కొంగు వేసుకుందా వేసుకోలేదా నువ్వు జాగ్రత్తగా బండి నడుపు నేను భుజుతా గుణిద్దేమవుతుంది ఆ అమ్మాయి మనబడి మీదే పడవచ్చు అడుపడొచ్చు పట్టుకోవచ్చు పిన్ను పెట్టుకుందేమో పెట్టుకోకపోతే ఎట్లా లావుపాటిదైతే లాభమే గాని బలంగా ఉంటది సన్నపాటి గురుసినప్పుడు అయితే చాలా ఏమన్నా అర్థమైందా మీకు చివరికి సార్ మీరేదో స్కూల్లో ట్రైన్ పొందినట్టుంది చేదో అనుభవం ఉన్నట్టుంది అని మాత్రం కంట్యూడంతో రాక పడుకోవచ్చు కాబట్టి నా తెలివితేటల్ని ఒక దొంగ వధ ఎలా ఆలోచిస్తాడో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంది దొంగ విధ ఎలా ఆలోచిస్తాడో తెలిస్తే మనం జాగ్రత్తలు పడవచ్చు అనే ఒక సత్యంతో పాటు ఆ తెలివితేటల్ని మంచికి ఎందుకు వాడుకోకూడదు అన్నది ప్రశ్న ఇప్పుడు నేను ఏం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేసినప్పుడు మనస్సులో దేవుణ్ణి అనుకుంటున్నప్పుడు నేను కష్టపడకుండా నాకు ఫలితం తగ్గాలి అనే బలహీనమైన కోరికలు కోరుతూ ఉంటే పొరపాటున ఆయన వింటే మీకిస్తే మీరు మరింకింత మరింకింత మరింకింత బలహీనులు అవుతారు అది తప్పు మీరు మరింకింత బలవంతులు జీవనగీత అని యోగా కాడోజీ నారాయణరావు గారు ఖలీజ్ ఇబ్రామ్ ది ప్రాఫిట్ అనేటువంటి చాలా పాపులర్ బుక్కి అది ఎంత పాపులర్ అంటే బైబుల్ తర్వాత దాని సేల్స్ రికార్డు ఏది బీట్ చేయలేదు క్రైస్తవులకు ఎంత ఉత్తమమైన గ్రంథం బైబుల్ ఆ బైబుల్ చాలా భాషల్లో అనువాదం చేశారు మీకు అర్థమవుతుందా చాలా సార్లు ఎడిషన్ స్ప్రిట్ అవుతూనే ఉంటాయి కొంటూనే ఉంటారు మన మీద భగవద్గీత రామాయణం మనం కొన్నట్టు నిజానికి హిందువుల సంఖ్య కన్నా ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అనేక మతాలలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి బైబుల్ ఎన్ని భాషల్లోకి అనువాదం చెంది ఎన్ని కోట్ల కోట్ల కాపీలు ముద్రించబడి అమ్ముడుపోయాయో దానితో దీటుగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం నీకు ఆ ప్రాఫిట్ కి అనువాదం చేశారు కాళోజీ గారు సరే మనం ఓ చేసింది ఇప్పుడు ఇప్పటి వేసిన నూట ఎనభై పుస్తకాలతో అందులో కాళోజీ గారు తాను గురువుగా భావించే వంటి గార్లపాటి రాఘవ రెడ్డి గారు కి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు అంకితమిస్తూ ఓ పద్యం ఆ పద్యం ఏమిటంటే దేవా నాదపు దృష్టిని బగము నీ దృష్టి విలోపిస్తుంది స్వంభు నాకు తేలగు తండ్రి ఈ ధాత్రికి సేవలు చేయి నాడు చిత్తమగు ఆ చిత్తమున సత్య బోధా విభావముతు దళి కన్నా వేణుగోపాలకా సరే ఏ దేవుడు అంటే ఆ దేవుడి పేరుటి చెప్పాడు వేణుగోపాలకా శ్రీరామభద్ర అన్న మరోటన్నా మరోటన్నా భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు ఏమని ప్రార్థించాలట నాదు దృష్టి నీ వగుము నీవు ఈ సృష్టిని ప్రపంచాన్ని ఎలా చూస్తావో నేను అలా చూసేలా నాకు అనుగ్రహించు నాదగు దృష్టి నీ నీ దృష్టిని ఈ విశ్వము ఈ ప్రపంచాన్ని నీకు చూసినట్టు నేను చూస్తాను చూసి అనుగ్రహం నా కేలవు తండ్రి చెయ్యి నా చేతులుగా మారు నా చేతులకు ఆ శక్తి సామర్థ్యాలు అంది దానయి ఈ ధాత్రికి సేవలు చేయదు ఎనర్జీ కావాలి సో దట్ ఐ కెన్పి ఆఫ్ సర్వీస్ టు దిస్ సర్వీస్ టు దిస్ క్రియేషన్ బికాస్ ఐ సీ యుద్స్ డిఫరెన్స్ ఫ్రమ్ యు సృష్టి నీకన్నా భిన్నం కాదు ఉదాహరణ నేను ఇక్కడ ఉన్నా నా చెయ్యి ఈయన గిల్లాడని అనుకుందాం అనుకుందాం అవునా మీ చెయ్యి గిల్లినా సార్ ఎందుకు బాధపడుతున్నారు అంటే నా చెయ్యి ఇప్పుడు ఈరోజు నా చెవి ఇట్లా ఎందుకు సార్ బాధపడుతున్నారు చెవి కదా అంటే నా చెవి కాబట్టి బాధపడు సో దేవుడికి సృష్టికి తేడా లేదు అని మనం అనుకున్నప్పుడు సృష్టిలో ఎవరికి ఏ అపకారం చేసినా దేవుడికి అపకారం చేసినట్టే కదా అది అందులో ఉన్న అంతనే దాని ఈ ధాతృకి సేవలు చేయ నాదు చిత్తము ఆ చిత్తము నన్ను సత్య బోధావిర్భావము గుర్తుని జగతి కన్నా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి సాహిత్యం చదవటం వల్ల ఉదాత్తమైన భాష భావాలు మన మనసులో పుట్టారు మనస్సులో ఎలాంటి ఆలోచనలుంటాయో నోట అలాంటి బాటల్లే వస్తారు అలాంటి మాటలు అలాంటి చేతలే మనం చేసేలా మనల్ని ప్రోత్సహిస్తాం మన వాక్ కర్ మనోవాక్ కాయ కర్ మనం వీటిలో చాలా గ్యాప్స్ ఉన్నాయి మనసులో నాకు హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ ఇంటెన్సిటీ ఒకే పాయింట్ హండ్రెడ్ క్వాలిటీ ఇంటెన్సిటీ ఉందనుకుందాం చెప్పడానికి ప్రయత్నం చేసేసరికి ఉన్న డిస్టెన్స్ వల్ల నేను నాకు తెలిసిందంతా చెప్పలేకపోవచ్చు ప్రభావోపేతంగా చెప్పలేకపోవచ్చు నేను చెప్పింది ఈయనకు నచ్చు ఆయనకు నచ్చకపోవచ్చు ఇవ్వాలి నచ్చవచ్చు ఇంకోసారి నచ్చకపోవచ్చు ఒక వ్యక్తికి నచ్చు ఇంకో వ్యక్తికి నచ్చకపోవచ్చు అదే వ్యక్తికి ఈసారి నచ్చితే ఇంకోసారి నచ్చాలన్నటువంటి గ్యారంటీ లేదు ఎందుకు చెప్తున్నా నేను ఇది నీ ప్రయత్నం నువ్వు చెయ్యి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు రే మీరందరు లేచిండ్రా వస్తాను అని అంటే తన పాటికి పని చేసుకుంటూ పోతున్నాడు మనల్ని అడిగి ప్రకృతి ప్రవర్తించటం రా అప్పుడు ప్రకృతిని మనం శాసిస్తామా ప్రకృతిని అర్థం చేసుకుందామా ప్రకృతికి అనుగుణ్యంగా మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుందామా దాని వల్ల ఉపయోగం పొందుదామా ఇప్పుడు ఎవడో పాపం కర్మగాలి నైట్ షిఫ్ట్ ఉంటుంది వాడికి అందుకని రాత్రి తొమ్మిది గంటలకు ఉద్యోగానికి వెళ్లి పొద్దున ఆరు గంటల వరకు పనిచేసి ఇంటికి వచ్చి ఏడు గంటలకు తినో తినకుండానో పడుకుని పన్నెండు గంటలు లేస్తాడు వాడు కదా నువ్వు రోడ్ల మీద తిరిగి రాత్రి పదకొండు గంటలకు పడుకుండేయింది పొద్దున ఎనిమిది గంటలు లేవడమైంది అడిగింది ఇప్పుడు రైళ్ళు ఇరవై గంటలు అడగాలి కదా నడవాలి కదా రాత్రి పదకొండు గంటలు నేను నిద్ర ఇక్కడ ఆప్తను బండి ఇంత ఏమవుతుంది అప్పటి కూడా గత పైలట్ ఆకాశంలో పన్నెండు అయింది నిద్ర ఏం దయలేదా మీకు నీ ఏర్పాట్లు ఏమిటో మాకు తెలియవు బయలుదేరిన నిర్మాణం మళ్లీ క్షేమంగా చేరుకోవాలి కావాలంటే అక్కడి నిద్రపో అరగంట నడవాలి విద్యుత్ శక్తి ఉండాలి రోడ్ల మీద బళ్లు ప్రయాణం చేస్తూ ఉండాలి ఇవన్నీ ఇరవై గంటలు నడవాలి కానీ నువ్వు ఎన్ని గంటలు నడుస్తున్నావు నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తున్నావు ఎలా పనిచేస్తున్నావు ఏ తీవ్రతతో ఎంత తదేక ఛాసతో దృష్టితో ధర్మంతో ధర్మబుద్దితో నే చదివిన మేరకు నాకు అర్థమైన మేరకు ఈ వ్యక్తిత్వ వికాసం అండి సమయాన్ని నిర్వహించమన్నా సమయ పాలన చేయమన్నా నాణ్యత గురించి ఆలోచించమన్నా భావ ప్రకటన నైపుణ్యాలు నేర్చుకోమని చెప్పినా ఏం చెప్పినా ఎలా చెప్పినా పెద్ద పెద్ద పదాలు మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధమైన అద్భుత విషయాలను ఆవిష్కరించినా లేక మామూలుగా చిన్న మాటల్లో అర్థమయ్యేటట్టు చెప్పిన ఆధ్యాత్మిక విలువలు జోడించి చెప్పినా ఆధ్యాత్మికత లేని కేవలం ప్రాపంచికమైన విషయాలు డబ్బు గురించి మాట్లాడినా మనిషి బాగుపడాలి సమాజానికి నీ వల్ల ఉపకారం జరగకూడదు చేయగలిగినంత ఉపకారం నువ్వు భావన మనస్సులో బలంగా నాటుకున్నప్పుడే అనుక్షణము మనం సమీక్షించుకుంటూ ముందుకెళ్తాము ఇంతవరకు మన జీవితంలో మన సమయాన్ని ఏం చేశాము సరిగ్గా జాగ్రత్తగా చేస్తుంటే ఇలా ఉండేవాళ్ళమా ఎందుకు ఇలా తయారయ్యాము ఏం చేస్తే బాగుంటుంది గతం గత ఇప్పటిదాకా అయింది ఒక గీత గీసేద్దాం పాస్ట్ మిగిలినంత ఫ్యూచర్ మధ్యలో ఆ సన్నని గీత ప్రజెంట్ ఫ్యూచరు నేరుగా పాస్ట్ అవ్వదు ప్రజెంట్ అయ్యి పాస్ట్ అవుతుంది ఆ ప్రజెంట్ అయ్యి పాస్ట్ అవబోయే దాన్ని మనం పట్టుకోవాలి ఏం చేయాలి మనం ఊరికెక్కడ మనం కూర్చుంటే ఆ ప్రవాహం అట్ల పోతూనే ఉంటుంది అందుకే లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్ అని చెప్తాను ట్యూన్ యువర్ మైండ్ అని చెప్తాను నెవర్ మిస్ యూ ఆపర్చునిటీ అని చెప్తాను నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎవరో ఒకరు తలుపు తట్టి లేనాయన అన్నం తినలేదా తిను అని మీ అమ్మ అడుగుతుంది తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరు అడగరే నీవు తలుపు తీసుకుని బయటకు వెళ్లాలా తలుపుకు తాళం వేసుకోవాలి పని చేయాలి సంపాదించాలి అనుభవం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి నువ్వు వండుకుంటావో నీ ఎవరైనా వండి పెడతారో నాకు తెలీదు నువ్వు సంపాదించుకుని తినాలి కదా అసలు మనం సంపాదించింది మనం తింటున్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుందయ్యా సమయం విలువ తెలుస్తుంది అవకాశం విలువ తెలుస్తుంది అదృష్టం విలువ తెలుస్తుంది రూమ్ సంపాదించింది నిజం ఇంకో యాభై ఇంకో నూరు ఏమి నేను చదువుతున్న కాలేజీల పాకెట్ మనీ ఐదు వందలు ఏం సరిపోతుంది పుట్టినరోజుకు ఐదు వందలు ఇస్తావు ఈ మామూలు ఫోన్ కొట్టానా నేను మామూలు ఫోన్ నడవదు నాకు పదివేలకు ఉంటే మా ఫ్రెండ్స్లో తలకి దినికి వేసుకోవాల్సి వస్తాను తరపతి తిరుపతికల్లి కళ్యాణ మంటపంలో తల చూసు సిగ్గుపడుతున్నాను మీ ఇంట్లో పుట్టినందుకు ఇవా డైలాగులు ఎందుకు కన్నా ఉన్నాను అంటే వీడిని అడిగే కనాలన్నమానం వీడు ఏడున్నాడు అప్పుడు మరి తెలికే చూపే ఇంకో ఈ దునియా మీద లానేక మౌకాహుకో దేవుతే కూర్చున్నారు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్పు ఇంకోసారి పొరపాటున కూడా వాడిని బూదోకానికి పంపొద్దని చెప్పని చెప్పి ఇంకో లెటర్ రాస్తారు దేవుడు ప్రయత్నం చేయండి మాటలు మాటల దగ్గరే ఆగిపోతే ప్రయోజనం ఉండదు హృదయంలోకి అవి లింక్ ఆలోచనలో పరివర్తన తీసుకురావాలి మనం చేస్తున్న పని సజావుగా ఉందా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి మనం కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధపడము కష్టపడటానికి సిద్ధపడదు కష్టపడిన తర్వాత వచ్చేటువంటి ఫలితం యొక్క ఉపయోగం అమృతంలా ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అమృతం ఎక్కడుందో ఏమో నా తెలియదో ఎవరు సంపాదిస్తారో ఏమో నా తెలియదు కానీ ఇంట్లో పుష్కలంగా నీళ్లున్నప్పుడు ఒకటి రెండు గ్లాసు రూమ్ మనం దాగేస్తాం టాక్ పడుతున్న నీళ్లు అయిపోయాయి పొద్దున్న ట్యాప్ దిక్కితే ఏం ప్రాబ్లం అవు తెలీదు నీళ్లు రాలేదు దాహం ఏం తెలుస్తుంది పక్కింగ్ టాల్ పట్టుద ఏం కావాలని అడిగారు నీళ్లు ఇప్పుడే పిల్లవాడికి నీళ్ళు ఇచ్చేసినా లేవు నాయనా ఓ పావు కిలోమీటర్ నడుస్తే గానీ నీకు ఇంకొకరు తెలిసిన వాళ్ళ ఇల్లు హోటల్లో మరోటో దొరకలేదు అప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ట్రస్ట్ ఆ దాహం యొక్క తీవ్రత పెరిగి నాలుగు ఎండిపోయి గొంత ఎండిపోయి ఇంకో నాలుగు అడుగులు వేస్తే పడిపోతానేమో అనేటువంటి స్థితికి వచ్చినాం వాడు ఒక పావు గ్లాస్ ఇచ్చిండు నీ ఒక హాలాత్ నీ పరిస్థితి చూసి ఓ పావుగా ఇస్తాడు అది గడగడగడ తాగితే పొరపాటు చేసినట్లు ఒక్కొక్క చుక్కా తాగితే నీ ప్రాణం మళ్ళీ ఓ ఆరు గంటలు నిలుస్తుంది అర్థమైందా నీరు విలువ ఎప్పుడు తెలిసింది ఆ నీరు తీసుకుని నెత్తిన బోసుకులు ఇక ఉండు కూడా లేవు ఎవడేస్తాడు నీకు నేను కష్టపడి తెచ్చుకున్నాను తెలుసా నేను సమాధానం చెప్తాను సంపాదించినప్పుడు విలువ తెలుస్తుంది సద్వినియోగం చేసుకున్నప్పుడు విలువ తెలుస్తుంది తెలియకుండా సమయం వృధా చేసుకున్నందువల్ల తెలిసిన తర్వాత సమయాన్ని సద్వినియోగపరచడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది సమయం ఎందుకు వృధా చేసుకున్నామో ఎలా చేసామో ఇంకొకరు చేయకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి మామూలుగా మంచి మాటలు చెప్తే బుర్ర కే ఎందుకెక్క ఉదాహరణకు నేను ఈ మధ్య ఏదో ఒక వేపడింది క్రికెట్ బెట్టింగ్ చేస్తూ ఇద్దరు పట్టుబాటు ఆడతారు అంటే ఏంటి చూదాం చూడం ఏంటి ఏం చేస్తారు అసలు పెట్టిందంటే ఇప్పుడు ఏదో ఏ బి ఆడుతున్నారు ఇద్దరు కదా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఏ గెలుస్తుంది వెయ్యి రూపాయలు పందేమంటాడు ఈయన ఏ ఏ ఓడిపోతుంది బి గెలుస్తుంది అని ఈయన వెయ్యి రూపాయలు పందేమంటాడు ఆ వెయ్యి రూపాయలు డిపాజిట్ తీసుకుని నీకు రెండు వేలు అంట నీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుని నీ మాట గెలుస్తే నీకు రెండు ఇస్తా అంట ఇలా ఓ పది మందిని ఇరవై మందిని తీసుకొస్తాను అర్థమైందా లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం ఎవడో ఒక్కడే గెలుస్తారు కదా ఇద్దరు గెలవరు కదా అవునా ఒక పార్టీ యాభై ఏడు మంది గెలుస్తారని అనుకుంటారు కదా ఇంకొకటి ఇరవై ఏడు మంది అనుకుంటారు కదా ఇంకో పార్టీ ఇరవై మంది అనుకున్నది గెలిచారు అనుకో వాళ్ళకే డబ్బు ఇస్తే మిగిలింది నాకు అవుతుంది అంటే వీడు ఇంటెలెక్చువల్గా చేసింది ఏంటంటే వీడు కష్టపడ్డది ఏంటి వీడి దగ్గర డబ్బులు తీసుకుని ఒక రసీది ఇచ్చాడు వారి దగ్గర డబ్బులు తీసుకుని రసీదు ఇచ్చాడో లేదో నాకు తెలియదు చివరికి ఎవరో ఒకరు గెలిస్తే ఆ బెట్టింగ్ ఎవరైతే కరెక్ట్ గా వాళ్ళు గెలుస్తారని గెస్ట్ చేశారో వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేసి బ్యాలెన్స్ డబ్బు తాను జోబులో వేసుకుంటున్నాడు ఇలా జూదం మనస్తత్వం ఇంకొకరి సంపాదనని దోచుకునే మన ఇది ఒక రకంగా దొంగతనమే నీ దగ్గర నీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మ్యాచ్ లేక మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే నువ్వు ఒక టీము నువ్వు ఒక టీము సపోర్ట్ చేస్తుంటే ఆ టీం కనుక గెలిస్తే నేను నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా నీ చెప్పిన టీం గెలిస్తే మసాలా దోస్తున్న ఐస్ క్రీమ్ నేను ఇస్తా అని చెప్పని అనుకోండి అంతవరకే బెట్టింగ్ ఓకే సమజైందా మీకంత డబ్బు ఎక్కువ ఉండి తిరిగి ఎక్కువ ఉన్నట్టయితే నే నా మాట గెలిస్తే ఐస్ క్రీమ్ ఆ పోయ్ నా మాట గెలుస్తాడు చూడు నువ్వు నువ్వు చెప్పిన బ్యాచ్ ఓడిపోతుంది ఆ బ్యాచ్ కనుక వాళ్ళు ఓడిపోయినట్టయితే నేను నీకు మసాలా దోశ ఐస్ క్రీం రెండు ఇస్తా ఇది కూడా నన్ను అడిగితే మీకు సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియక వృధా పరుచుకుంటున్నటువంటి మనస్తత్వం అన్నమాట ఎవరు గెలిస్తే మీకేమొస్తుంది మీ జేబులో పర్సు తగ్గటం తప్ప అంటే సమయం విలువ తెలియక అవకాశం విలువ తెలియక వ్యసనం కింద మారేటువంటి మనస్తత్వాన్ని ప్రోత్సహించుకునే తత్వం భవిష్యత్తులో ప్రతిదానికి మీరు బలహీన పడేటట్టు చేస్తుంది మీకు గుర్తుందో లేదో అదేదో సినిమాలో బ్రహ్మానందము ఏదో గుర్తురావటం సినిమా పేరు ఆ ఆఫీసరు రిపోర్ట్ చేస్తాడు రిపోర్ట్ చేసిన పది నిమిషాలలో వాడు ప్యాంటు ఊడ తీసేటట్టు చేస్తా ఇది బెట్టింగ్ సినిమా గుర్తొస్తోందా మీకు ఓన్లీ ఆ రాజేంద్ర ప్రసాద్ ఏదో సినిమా ఏదైతే ఏమిటయ్యా అంటే వాడక్కడ వెయ్యి రూపాయలు బెట్టింగ్ ఏదో డబ్బు తీసుకుని ఇక్కడికి వచ్చి సార్ మీకు ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నది లేదు అంటాడు టూ హండ్రెడ్ సార్ ఎట్లా లేదు కదా పోతే పోతే రెండు వేలు వస్తుందని వాడు ప్యాట్లు తీస్తాడు ప్యాట్లుస్తే నీకు పాపం పుట్టు మచ్చలేదు రెండు వందలు ఇచ్చేసి మీరు కరెక్ట్ సార్ చాలా బయటకెళ్ళి తీసుకుంటాడు ఈ అలహముండీ తేటరు మనకెందుకు నేను చెప్పే ప్యాంట్ అది ఎవడికి ఎక్కడ మచ్చ ఉంటే మచ్చలేకపోతే నీ కొళ్ళంతా మచ్చలున్నట్టు కనబడుతున్నాయి కదా నాకు ఈ బలహీన మనస్తత్వం ఎందుకు కష్టపడి సంపాదించే అవకాశం తెలివి లేనప్పుడు మనిషికి ఈ దొంగదారులు తప్పుదారులు అడ్డుదారులు పక్కదారులు పడవేసేదారులు మనిషికి ఆకర్షణ గురవుతాయి నో ది వాల్యూ ఆఫ్ టైం నో ది వాల్యూ ఆఫ్ ఆపర్చునిటీ దట్ మేక్స్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏదో పది ప్రశ్నలు ఇరవై ప్రశ్నలు అవ్వస్తేలే చాలు అంతకని ఎక్కువ మీకు పాస్ అవ్వాలి కానీ ఎందుకంటే ఫస్ట్ క్లాస్ డెబ్బై లేనపై పని లేక అని అనుకుంటాను చదువు మీద ఛాస్ ఉండదు సీరియస్నెస్ ఉండదు అసలు మొత్తం సిలబస్ చదివి అంత కష్టమేందుకు సార్ అని మీరు అనుకోవచ్చు కానీ చదివి నువ్వు ఏదైనా ఏ ప్రశ్న అడుగు అప్పుడు ఎంత ధైర్యంగా వెళ్తావు ఎగ్జామినేషన్ హాల్లో అర్జునుడు వెళ్తున్నట్టు వెళ్తారు కదా అలా కాకుండా సైన్వుడు వెళ్తున్నట్టు వెళ్ళటం ఏంటో మీరు ఎగ్జామినేషన్ హాల్కి పని బాగా వచ్చినవాడు నవ్వుతూ పాట పాడుతూ పనిచేస్తాడు పని రానోడు చెడగొడతాడు వస్తువులు జడగొడతాడు సమయం జడగొడతాడు తను వేళ్ళలో కొట్టుకుంటాడు ఏవో చేస్తాడు యూ మస్ట్ బికమ్ ఐన్ ఎక్స్పర్ట్ ఆ నావిస్ ఆ యూ స్టార్టెడ్ యువర్ లైఫ్ యాజ్ ఎ నావిస్ రై టు బిక్ ఎక్స్పర్ట్ ఆ పనిలో మెలుపువద్దు చదువుతూ ఉన్నప్పుడు చదువులో మెలకువలు నేర్చుకోవాలి చదివిన తర్వాత ఉద్యోగం వస్తే ఉద్యోగంలోనూ మెలుకువలు నేర్చుకోవాలి తక్కువ సమయంలో చక్కగా ప్రభావితంగా పనిచేయటం ఎట్లానో అది నేర్చుకోవాలి ఝాస ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చిన తెలివితేటల వల్ల నేర్చుకోవటం తేలిపోతుంది ఝాస పెట్టకపోతే అది కష్టం అద్దకం అలవాటైనటువంటి మనస్సుకి మనస్సుకి ఇరవై నాలుగు గంటల విలువ లేదు తెలియదు చాలదు అందరికీ అదే ఇరవై నాలుగు గంటలు కదా అమెరికా అధ్యక్షుడైనా భారత ప్రధానమంత్రి అయినా రోడ్డు మీద బెచ్చగాడైనా ఇప్పుడే పుట్టిన పాపైనా అదే ఇరవై నాలుగు గంటలు కదా మరి వాళ్ళు ఇంత పని చేయగలుగుతున్నా ఏమో సార్ మనకు తెలియదు నువ్వు భారతదేశం అధ్యక్షుడు అవక్కర్లా కానీ నీకున్న ఇరవై నాలుగు గంటలని సద్వినియోగపరచుకోవటానికి నీకు అర్థం వస్తున్నటువంటి నీ బలహీనతలేమిటి నీ బద్ధకం నీ ఆలోచనలు నీ షార్ట్ కట్ మెథడ్సు నాకు ఇంకేమీ అక్కర్లేదు ఏదో అలా నడిస్తే చాలు ఓ పదివేల ఉద్యోగమో పదిహేను ఉద్యోగమో వస్తే చాలు కష్టపడటం కూడా గొప్పేనా ఏంటి నేను తేలిగ్గా సంపాదిస్తున్నాననే బలహీన మనస్తత్వం ఈ తేలిక మనస్తత్వం వల్ల మనస్సు పక్కదారులు తప్పుదారులు పడుతుంది ఇంకొకరు చూస్తున్నప్పుడు ఒక రకంగా పనిచేసే తత్వం ఎవరు చూడనప్పుడు మరో రకంగా పనిచేసే తత్వం అలవాటు అలా కాకుండా ఆయన సెల్ఫ్ డిసిప్లిన్డ్ పర్సన్ స్వీయ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని నాకు అప్పచెప్పింది నేను సవ్యంగా చేస్తాను ఇంకొకరు చూస్తున్నా చూడకపోయినా పైన వాడు చూస్తున్నాడనే నమ్మకంతో పనిచేస్తాను అనేటువంటి భావనను మనసులోకి ఆహ్వానించుకున్నప్పుడు క్రమశిక్షణ వస్తుంది క్రమశిక్షణ వచ్చినప్పుడు రెండు యూఆర్ కమిటెడ్ పర్సన్ యూ డోంట్ నీడ్ ఎనీవన్ సూపర్ మిషన్ ఇతరులుంటే ఒక రకమైన ప్రవర్తన లేనప్పుడు ఒక రకమైన ప్రవర్తన నీ బలహీనతను తెలియపరుస్తుందే తప్ప నీ బలహం కూడా తెలియపరుస్తుంది అమ్మా నాన్న ఊరికెళ్తూ నీకు తాళం చెప్పిపోయారని చెప్పని అనుకున్నాను కొడుకు కదా ఇచ్చేళ్ళారు నువ్వు అక్కడక్కడ ఎక్కడెక్కడ డబ్బు పెట్టింది అమ్మ అని చెప్పని ఆ చీరల కింద అక్కడ అంతా వెతుకు నువ్వు ఐదు వేలు తీసి ఎంజాయ్ చేసిన వరకు మూడు రోజులు అర్థమైందా నీ డబ్బే నువ్వు మా ఇంట్లో చేస్తే దొంగతనం ఎందుకు అవుతావు సార్ మా అమ్మ డబ్బు మా నాన్న డబ్బు అలా అలవాటి తర్వాత ఏమవుతుంది పక్కింట్లో ఎక్కడ దా దాటిస్తారో ప్రయత్నం చేస్తావు అవునా కదా మీరు చెప్పండి ఇంట్లో నువ్వు దొంగతనం చేయటం హక్కు అని భావించినప్పుడు దొంగతనం అలవాటైనప్పుడు పక్కింట్లో దొంగతనం చేద్దాం తొంగి చూద్దాం అనేటువంటి దుర్మార్గపు బుద్ధి అలవాటు అంటే పతనానికి అది మొదటి మెట్టు అవుతుంది నీకు అవసరం ఉంటే అడిగి తీసుకోవాలి అమ్మదైన దేనికి అవసరం అంటే అవసరమేమిదో నువ్వు నిర్ణయించాలి ఫోన్ అవసరం ఒప్పుకుంటా అవునా ఓ ఐదు వందలతో వెయ్యి రూపాయలతో రెండు రూపాయల ఫోన్ అవసరం ఇరవై రూపాయల మోడల్ కావాలా ప్రతి మూడు నెలలకి ఏది లేటెస్ట్ వస్తే అది కావాలా అది అవసరమా మీకేమైనా అర్థమవుతుందా చెప్పేది నచ్చకపోవచ్చు ఐ డోంట్ కేర్ నేను చెప్పి మీకు నచ్చకపోవచ్చు బాధ పెట్టినట్టు అనిపించవచ్చు నాకు మీకు నచ్చవలేనని మీకు నచ్చాలి అన్న అభిప్రాయంతో నేను మాట్లాడతానులా మీరు మిమ్మల్ని ఆలోచింప చేయాలన్న అభిప్రాయంతో నేను మాట్లాడుతున్నాను ఆలోచిస్తే ఏమవుతుంది ఆలోచన వస్తుంది ఆలోచనలు ఎక్కడున్నాయి ఈ గాల్లో ఉన్నాయా ఎక్కడున్నాయి చెప్పండి మనలోనే ఉన్నాయి లేక మనం ఆలోచించటానికి పూనుకుంటే వస్తాయి ఇఫ్ యూ ట్యూన్ యువర్ మైండ్ యూ స్టాట్ గెటింగ్ దోస్ థాట్స్ ఇప్పుడు మనం సినిమాల గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి సినిమాల ఆలోచనలు మన మనసులోకి వస్తాయి ఇప్పుడు మనం ఏదో సంగీతం గురించి ఆలోచిస్తున్నాం సంగీత ఆలోచనలు వస్తాయి పుస్తకాల గురించి మాట్లాడుకుంటే పుస్తకాల ఆలోచనలు వస్తాయి స్నేహం గురించి మాట్లాడితే స్నేహాల ఆలోచనలు వస్తాయి ఓ చిన్న పని చేద్దాం ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంట్ వస్తుందని కదా మీరు ఫ్యాన్ల కూర్చున్నారు కరెంట్ పోయాక కూడా అక్కడే కూర్చుంటే అర్థమైంది వస్తదనా వస్తే మళ్ళీ ఎరకుపోదురు కానీ రండి అరే సమయస్ఫూర్తి లేకపోతే ఎట్లనయా నేను ఇప్పుడు ఇక్కడ ఎంత గట్టిగా రావాలని చివరున్న పెద్ద మనిషికి అంద వినబట్టే చూసిన ఆ కష్టంలో సుఖం ఉన్నది ఇప్పుడు నా సుఖం గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడైనా చెమటే కదా ఎక్కడ ముందుకు వచ్చి చెవట అనుభవించండి అని చెప్తున్నాను నేను హాబా పైగా ఎండాకాలం మధ్యాహ్నం ఇంట్లో ఉంటే బాగుండేది ఎవడో రమ్మంటే ఇక్కడికి వచ్చి తిడుతుంటే పడాల్సి వస్తున్న చూడు ఏం బతుకే ఏం బతుకు ఇక్కడికి వచ్చి ఎవరో తిడుతుంటే పడాల్సిన గతేం వచ్చింది మనకు అంటే ఇక్కడికి రావటం తప్పని కాదు చెప్పటం వచ్చి లాభంతో వెళ్ళండి అని కదా అందుకే ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి కరెంటు తీసేస్తున్నారు వీళ్ళందరూ మంచివాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి చెమటలు వచ్చేటట్టు చేయాలి చెమటెప్పుడుస్తారు కరెంట్ తీసినప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి సుఖంగా మేమేదో ప్రభుత్వం అవస్థపడి ఖర్చు పెడుతూ ఉంటే మీరు ఏసీలు పెట్టుకుని సుఖంగా ఉంటారు ఆ ఇళ్లలో మేమెంత కష్టపడుతున్నాం అమ్మా ప్రభుత్వం వాళ్లకు ఏసీ ఉంటుంది కానీ వాళ్ళకు జనరేటర్లు ఇన్వర్టర్లు అని ఏర్పాట్లు చేసుకుంటారు తల్లి అందుకని వాళ్ళు అలా మిత్రుడు గంపా నాగేశ్వరరావు ఇంపాక్ట్ పేరిట మే ఫస్ట్ నుంచి మే పన్నెండు వరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మొదటి రోజున జాయింట్ డైరెక్టర్ సిబిఐ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథి లేక విశిష్ట అతిథి నేను మాట్లాడుతూ నేను మొదలెట్టినప్పుడు ఎవరు నా ఎత్తుగడ గెస్ చేయల ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు విశ్వనాథం అని అనుకున్నారు కరెంటు పోయినందుకు కోపం వచ్చి ఆ కోపాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాను మీకు అర్థమవుతుంది ఒక నిమిషంలో ఏ శ్వాసలో చేరితే గాలిగాంధర్వమవుతున్నదో ఓ పాట మీరు ఎంతమంది విన్నారో వినేదో గుర్తుందో లేదో నాకు తెలియదు విన్నారు కదా ఆ రెండో చరణం ఏ మూవీపై ఆనితే మౌనమే మంత్రమవుతున్నదో అని పాట ఆ రెండో చరణం పాడలా మొదటి చరణమే పాడానికి ఏమిటి అసలు పెద్ద మనిషి కదా అని పిలిచి ఆయన ఏదో లక్ష్మణ గారు ఉపన్యాసాన్ని సమీక్షిస్తాడనుకుంటే పాటెత్తుకున్నాడేంటి ఏ శ్వాసలో చేరితే గాలిగా అందర్హం అవుతున్నదో అని నేని పాట పాడినప్పుడు గాలి అంటే మీకే గాలి గుర్తొస్తోందో నాకు తెలియదండి అన్నా అర్థమైందా లక్ష్మీనారాయణ గారు గాలిని బంధించి ఏ గాలిని అది సంగతి ఇప్పుడు ఆ గాలి చుట్టాలను గాలి బంధువులను గాలి స్నేహితులను గాలి సన్నిహితులను మీకు అర్థమైందా జనం సాక్ష్యం మా తులసిరాము తిరుపతిలో ఉద్యోగం చేసుకుంటూ గోవిందరాజులు గారు నేను వ్రాసి పూలబాట ప్రచురణలో అచ్చివేసిన పుస్తకాలు చూసి చదివి ఆయనకేదో ట్రైనింగ్ గురిత్యా హైదరాబాద్కు వచ్చి నానావస్థ పడి పాపం ఆయన నడవటంలో ఇబ్బందులున్నాయి వెతుక్కుంటూ గోవిందరాజులు గారి దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర పుస్తకాలు తీసుకుంది తిరుపతిలో నేను ఇలా ఉచిత పూలబాట సర్కులేషన్ లైబ్రరీ పెడతాను అని చెప్పని భావించి సి నాతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీని అమ్మాయ్యా ఇప్పుడు మీరు కావాలంటే అనక్కెళ్ళొచ్చు నేనేం అనుకోను బికా డ్యూ టు కమ్ ఫార్వర్డ్ ఐ మస్ట్ గివ్ యూ ది ఫ్రీడమ్ టువర్ యూ వాంట్ మనిషి ఆశావాదమ్మ వెయ్యి తప్పు చేశాను దొరకలేదు వెయ్యిన్నొక్కసారి కూడా దొరకను అనుకుని చేస్తాడు దొరుకుతాడు ఎక్కడ కూర్చున్నారు అన్నది ముఖ్యం కాదు అంతటా వినబడుతూ ఉన్నప్పుడు ఏమి పట్టించుకుంటున్నారు ఏవి మనసుకెక్కుతున్నాయన్నది అది ముఖ్యమవుతుంది ఒక విషయం గురించి కోపంతో ఆలోచించినప్పుడు నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ప్రమాదం ఉంది అందుకని నిదానించి నిర్ణయాలు చేయాలంటే సంయమనంతో ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక్క క్షణం ఆలోచించండి అవసరమైన దానికన్నా పెట్టు అంటే ఒక ప్లస్ ఉంటే షార్టేజ్ ఉండదు పవర్ కట్స్ ఉండవు యు క్యాన్ ప్లాన్ కంఫర్టబ్లీ నీకు నెలసరీ ఖర్చు ఇరవై సంపాదన ముప్పై వేలు మహారాజా అలా ఖర్చు ఇరవై ఐదు వేలు సంపాదన ఇరవై వేలు ప్రతి నెల ఐదు వేలు అడుపు తినాల్సిందే అప్పు చేసిన వ్యక్తి కనబడతాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తా బయ్యేళ్ళ పోతా లేకపోతే ఈయనకు రెండు వేలు ఆయనకు రెండు వేలు ఆయనకు ఎందుకు కోరికను అదుపులో పెట్టుకుంటే చాలా సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి కదా పరిష్కారాలకు సమాధానం దొరుకుతాయి కదా కోరికలు అదుపులో పెట్టుకోవడానికి ప్రపంచం ఏం చేస్తుందంటే మీరు అదుపులో పెట్టుకోకుండా ఉండేందుకు ఒక వ్యాపార సంస్కృతిని సృష్టించి నాకెవరో ఒకరు రావాలి సారీ సార్ మీరు మొదటిసారా పర్వాలేదు మళ్ళీ వస్తే వస్తో లేకపోతే రావు ఏం చేస్తున్నారు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావు ఎక్కడ ఏం చదివినాం ఎక్కడస్ ఉస్మానియా క్యాంపస్ లో డిగ్రీ ఏడు ఉన్నదా అత్త చెప్పు నేను క్యాంపస్ లో పనిచేసి రిటైర్ అయినా డిగ్రీ ఎప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ డిగ్రీ లేదు పోస్ట్ గ్రాడ్యుయేషనే ఉన్నది నాకు తెలుసు కదా ఇప్పుడు తల్లి పుట్టింటి సంగతి మేనమా దగ్గర దాచకూడదు పోనీ దాని గురించి కాదు చదివా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావు సంతోషం నీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి నాన్న డ్రెస్సులు అన్ని ఉన్నాయి సరే ఇప్పుడు రెండు ఎక్కువైనా నేను ఇంటికి రాను భయపడదు ఆయనకు పన్నెండు డ్రెస్సులు ఉన్నాయి నా కూడా ఉన్నాయి వెనకంటే ఇచ్చినగా ఒక్కోసారి పండగో పుట్టినరోజుకో కొనుక్కుంటాం కాబట్టి అవి పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే పారే బుద్ధి పుట్టదు నీకు చెప్పేది ఏమనుకోకండి లేనివాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు మీరు షర్టులు దానం చేయమని చెప్పటం దా పాయింట్ అది కాదు భారతదేశంలో ఉన్న నూట ఇరవై ఒక్కటా జనాభా నూట ఇరవై ఒక్క కోట్లలో ఒక ఇరవై ఒక్క కోట్లు తీసేద్దాం తీసేద్దాం అంటే ఏం లేదు మరి చిన్న పిల్లలు మరీ ముసలాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్లు ట్రైబల్స్ గోచిపెట్టుకుని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా కొందరు అందుకని ఇరవై ఒక్క తీసేద్దాం నూరు కోట్లు ఈ నూరు కోట్ల మందికి డెఫినెట్లీ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కన్నా ఎక్కువ ఉంటాయా ఉండవా డ్రస్సులు మీకు అర్థమవుతుందా అంటే ఆ మేరకు దేశ సంపద డ్రసుల రూపంలో లాక్ అయి ఉన్నట్టే కదా అది గనక అలా ఖర్చు కాకపోతే మరో దానికి కదా ఇప్పుడు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే సార్ పండకు బట్టలు కొనంటవా నేను చెప్పలే ఆయన పాపం మర్యాదగా పన్నెండు ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయేమో నాకేం తెలుసు పండకు కొట్టబద్ధలు కొనొద్దు అని నేను చెప్పటంలా డబ్బు విలువ తెలిసి ప్రవర్తించు ఇప్పుడు నీకు ఒక ఐదేళ్ల తర్వాత నీ బ్యాంక్ బ్యాలెన్స్ యాభై వేలు ఉంటుంది అనుకో యు ఆర్ మోర్ హ్యాపీనా లెస్ హ్యాపీనా నీ డ్రస్సులు పన్నెండు నుంచి ఇరవై ఒకటి అయినాయనుకో మోర్ హ్యాపీనా లెస్ హ్యాపీనా చూసుకోండి వృధా చేసే తత్వం ఎక్కడి నుంచి వస్తుంది కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి కొత్త డిజైన్లు వస్తున్నాయి నేను ఇదే షర్ట్ వేసుకుంటూ ఉంటే అందుకే నలభై నుంచి వైట్ షర్టుకు బారిపోయినా ఇప్పుడు అది ఫ్యాషన్ అనుకో ఆరు నెలలకు అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవుతుంది నాకు ఇంకో కొత్త డిజైన్ కొనుక్కోవాలి వైట్ కు నో కాంపిటీషన్ మా అంటే ఓ పది అది జరగా ఎల్లో షేడ్ వస్తుంది అంత నేను వయసుకు బాగుండదు కానీ కావాలనుకుంటే దీన్ని బ్లాక్ కలర్ డైయింగ్ చేయిస్తాను అనుకో మా వైట్ అవుతుంది వైట్ ని బ్లాక్ అవుతుంది ఎంత తీరికో ప్రొసీజర్ సరిపోయి వదిలిపెట్టేద్దాం నా బట్టల గురించి ఎందుకు కానీ వ్యాపార సంస్కృతి మనల్ని బలహీనపరుస్తుంది అడ్వర్టైజ్మెంట్ టీవీ సినిమాలు పేపర్లు అదేదో తెలుసు కదా ఈ సెంటు కనుక చల్లుకుంటే పది ఓ పది మంది వెంట పడతారు ఇవాళ పొద్దున వస్తున్నప్పుడు చూసి అదేదో సినిమా గ్రీకు వీరుడట ఒక హీరో వెంట ముగ్గురు నలుగురు ఉన్నారు ఇంకోడే సరదాగా అమ్మాయితో ఒక సినిమా పేరు పెట్టాడు ఇంకోదేమో అది ఏమో నేను చూడటం చాలా రోజులైంది మానేసి పోస్టర్లు చూస్తుంటా స్త్రీరాలా పెళ్లామా అని చెప్పారు అంటే కనీసం ఇద్దరు ఉండాలని వాడి మనస్సు ఒక్కరుండి ఎక్కడ నడుస్తుందా వాళ్ళని మోసగించి వీళ్ళని వీళ్ళని మోసగించి వాళ్ళని ఇద్దరితో ఉండాలనేటువంటిది ఇద్దరు అమ్మాయిలతో అదే పోస్టర్ల సంగతి చెప్తున్నా నేను అంటే ఎటు మనం ఈ జాతి బలహీనమైతే ఆ సినిమా తీసుకోవడానికి వచ్చే లాభం ఏంది భారతదేశం భూభాగంలో పదిహేను కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు చూసుకుని వచ్చి చైనా వాళ్ళు గుడారాలు వేస్తూ ఉంటే హైదరాబాద్ లో ఏం చేయమంటావు మమ్మల్ని ఆడబోయి యుద్ధం చేయమంటావా దగ్గర పెట్టుకుని ఖర్చు పెట్టు అని చెప్తున్నారు అప్పచెప్పిన పని సవ్యంగా చేయి అని చెప్తున్నాను స్టూడెంట్ అయితే చదివి కష్టపడి పాస్ అవ్వని చెప్తున్నాం బికమ్ బ్రిలియంట్ బికమ్ రా మెటీరియల్ నుంచి ఫినిష్ ప్రోడక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి రా మెటీరియల్ గానో వర్కింగ్ ప్రోసెస్ గానో ఉండక్కర్లేదు ఉండొద్దు అది అధర్మం అన్యాయం సమాజానికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క దేశానికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క బికమ్ షార్ప్ దుర్నిరీక్షమైన తేజంతో ఎదుట నిల్చుంటే ఎంతటి కాంతి కనబడాలంటే ఎదుటవాడు చూపు చూసి భయపడాలి ఆ సినిమా స్టార్ ఎవరో ఉన్నారు చూడు కంటి చూపుతో చంపేస్తా అంటాడు ఆయన మనం చైనా చీకు బాగుంటుంది ఏం చేద్దాం మనం ఇక్కడ స్టూడియోలలో ఏసీ రూమ్లలో ఉంటారు వాళ్ళు ఏదో కృష్ణ మా ఏ మధ్య ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్లు జరిగినప్పుడు పాపం తాతగారి పేరు పెట్టుకున్న ఓ కథ మనిషి యాక్సిడెంట్లో ఇబ్బంది పడ్డాడు అప్పుడు ఒక జోక్ ప్రచారంలోకి వచ్చింది విన్నారో వినలేదో పెద్దానికి ఆయన అలవాటు కొద్దీ తొడగొడతా అని అనేవాడు చెట్టు అడ్డం అని తొడగొట్టినాట బ్రేక్ పడలేదు చెట్టుకు దగ్గి మీకు అర్థమైనా అలవాటు కొద్దీ అడ్డం వచ్చినాం లేమనుకున్నావు నన్నో అన్నాడు అది చెట్టాయమీ బ్రేక్ బ్రేక్ దొక్కాల్సింది తొడదొక్కితే ఏమవుతుంది బాండి పోయి చెట్టుకు తగిలింది పో అందువల్ల ఎవరు గెలిచారో ఎవరు ఓడారో మనకు తెలియదు కానీ రైట్ అవి బాబోయ్ ఐదు నిమిషాలు తక్కువ మూడవుతోంది రైట్ ఓ పని చేస్తాం మొట్టమొదటి సంగతి ఏంటంటే క్రిందటిసారి మనం కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు మన జవహర్ లాల్ నెహ్రూ సైకోసోమాటిక్ టెస్ట్ సైకలాజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తూ రెండోది కండక్ట్ చేస్తాను ఇవ్వాలని చెప్పారు ఆయన ఇంపాక్ట్ కార్యక్రమంలో బిజీగా ఉన్న కారణం చేత ఈరోజు రావడం లేదు నంబర్ టూ నేను ఒక అరగంటలో ఇక్కడ మాయమైపోయి వెళ్లిపోతాను మామూలుగా సాధారణంగా ఇదివరకు ఉంటాను మీకు తెలుసు ఇవాళ మాత్రం ఉండడం లేదు అక్కడ నాకేదో కార్యక్రమం ఉన్నది వల్ల మందించే మూడు సంస్కృతము ఇంగ్లీషు తెలుగు సైకాలజీ మేనేజ్మెంట్ ఇవన్నీ బాగా పరిచయ ఉన్నటువంటి పోతు కూచి పద్మ గారు మూడున్నరలోపు రాబోతున్నారు రుద్రమైనద్దరం మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నదీ ఆవిడ చక్కని ఉపన్యాసం ఇస్తారు మీకు నేనే ఉంటాను లేదమ్మా ఒక అంతసేపు నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు వస్తానని చెప్పారు కాబట్టి రాబోతున్నారు ఇదిగో మన సెక్రటరీ నాగేశ్వరరావు గారు వచ్చేసారు మన టెషర్ రవీంద్ర గారున్నారడ మన మారుజీ తీరణారు తీక్ష్ణంగా మరొక్కసారి తిరగేసి మడత పెట్టి కాకినాడ కాజాల రుచి చూపించావని ప్రయత్నం చేయబోతున్నారు ఆయన మరి ఆయన ఈనాడు విషయం ఏంటంటే ఓన్ల సార్ ఇంకో మరొకటి కూతురు ఇప్పుడు ఏవైంది ఇప్పుడు అదే తిల్తాం మీరు మాట్లాడితే మేము సరే ఇవన్నీ సరే ఇప్పుడు ఇంతకు నేను ఏం ఏం చెప్పిరో బాగుపడమన్నావు ఇంతే కదా నువ్వు చెప్పి అంత తేలిక బాగుపడతామా మేము ఎట్లా కనపడుతున్నాం నీకు ఎట్లా కనపడుతున్నాం అమ్మా నాన్న చెప్తే వీళ్ళే పరాయుడు నువ్వు వచ్చి బాగుపడమంటే మేము బాగుపడతామా ఆలోచించండి మంచి మాట ఎవరు చెప్పినా దగ్గరి మాట అవ్వాలి చెడు మాట దగ్గర వాడు చెప్పినా చెడు మాట అవ్వాలి దగ్గర వాడు చెప్పినంత మాత్రాన చెడు మాటకు విలువ పెరగకూడదు పరాయి వాడు చెప్పినంత మాత్రాన మంచి మాటకు విలువ తగ్గకూడదు అవర్ రెస్పాన్స్ మస్ట్ బి కండిషన్ బై ది క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ నాట్ బికాస్ ఆఫ్ ద పర్సన్ హూవ్ సేమ్ ఇట్ ఎవరు చెప్తే సభవైన మాట చెప్పాడా సభ కాదు మాట చెప్పాడా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి అవునా నేనా తులసిరాము ఏమైనా మాట్లాడతావా అత భయం పోతుంది అతడ్ అడ్వాంటేజ్ అదే మీకు మనిషికి భయం వెనక్కు లాగేస్తది లాగేస్తది లాగేస్తది దూసుకుపోవడానికి ఏం కావాలి బాణాల్లో ప్రాణం లేదు బాణానికి చైతన్యం లేదు ఆ విల్లు విల్లుకి నారి సంధించినప్పుడు దానిలోనూ బలం లేదు నారి సారించినప్పుడు ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నాం ఆ టెన్షన్తో బాణం వేస్తా ఉన్నాం అంటే ఆ విల్లు బాణానికి టెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అప్పుడు బాణను ముందుకు దూసుకుపోతుంది మనిషి ముందుకు దూసుకోవాలంటే ఏం చేయాలి మంచి విల్లు నారి మంచి విలుకాడు కావాలి కదా దానివల్ల ఏమవుతుంది సాహసం ఏర్పడుతుంది ఎస్ ఐ క్యాన్ అని చెప్పాలి మొన్న ఇంపాక్ట్ లో అని ఆయన విన్నారు కదా తెలుసు ఆయన ఏం చేశాడో తెలుసా ఒకసారి నేను ఆ ప్రయోగాలు చేస్తా ఇప్పుడు దానిలేదు టైం లేదు నేను మాట్లాడితే మళ్ళీ వీళ్ళకి ఇదవుతుంది బద్ధకాన్ని వదిలించుకుని కార్యోన్ముఖులవ్వటానికి నేను చెయ్యలేనేమో అనే బలహీనతను తొలగించుకోవటానికి ఐ క్యాన్ అంటే నేను చెయ్యగలను ఐ విల్ నేను చేస్తాను అని ఆయన ఏం చేశాడంటే ఎస్ ఐ క్యాన్ ఎస్ ఐ విల్ అని ఇలా చెయ్యి గట్టిగా విదిలించడం చేత మనిషిలో ఒక మెంటల్ కండిషనింగ్ ఏర్పడుతుంది అని నిన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ ఎస్ ఐ క్యాన్ ఎస్ ఐ వి దగ్గరే ఆడటం ఎందుకు ఎస్ ఐ అని కూడా ఆలోచ్చు కదా నన్ను ఒక ఆలోచన ప్రారంభమైతే మొదటి ఉలిదెబ్బల తర్వాత అనేకమైన ఉలిదెబ్బలు తగిలి శిల సందర్భాన్ని బట్టిన ఆలోచన మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు జూన్ నెల మూడవ ఆదివారం కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో సాధారణంగా మాట్లాడటమంటే భయం ఉంటున్నటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా ఒక ముప్పై నలభై మందికి మించకుండా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి అని అనుకోవడం జరిగింది అంతకు ముందు ఒక రెండు మూడేళ్ల క్రితం సిటీ సెంట్రల్ లైబ్రరీలో రెండు సార్లు మూడు సార్లు మనం సెమినార్ అవన్నీ తర్వాత అక్కడ అదో వెరైటీ అదో ప్రయోగం అందుకని నేను ఇప్పుడు చెప్పి వెళ్ళటానికి కారణం ఏంటంటే మళ్లీ జూన్ నెల మొదటి ఆదివారం నాడు ఆ ప్రకటన ఇక్కడ ఇవ్వబడుతుంది మనం ఏమనుకున్నాం హాఫ్ డే కదా టూ టు కదా అందుకని మీ ఇళ్లలో మీ అమ్మ చేసిన వంట తిని మీ ఖర్చుతో నిద్రపోకుండా మాత్రం మీరు అక్కడికి రావాలి అదే మీ పెట్టుబడి మీ పెట్టుబడి ఏమిటి మీ ఇంట్లో మీ భోజనం చేసి మీ బట్టలు మీరు వేసుకుని నడిచో బస్సు మోటార్ సైకిలో మీరు కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయానికి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకోవాలి ఇప్పుడు జూన్ మూడవ ఆదివారం అంటే మధ్యలో మనకు జూన్ మొదటాదివారం ఇక్కడ కలుస్తాం కలిసినప్పుడు దాని గురించి మళ్లీ మరి కాస్త పరిపూర్ణమైనటువంటి రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది అందులో మనలో ఇక్కడ మన నిలయ మన మార్తి కిరణ్ గారు మరి ఇతరత్రా మాట్లాడే మిత్రులు ఆ రోజు ఎవరు ఉంటారో తెలియదు వాళ్ళు నెత్రు గారు నేను అవునా మా ఆ మూడు గంటల కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేయడంతో పాటు మా ఆలోచన ఎలా ఉందంటే అంటే మా ఆలోచన ఏం చేస్తున్నామంటే భయం అనేది ఈ సభాకంపము స్టేజ్ ఫియర్ అని చెప్పని అంటారు ఈ భయాన్ని కనుక పోగొట్టుకుంటే ఆ ధైర్యం వెయ్యి దిక్కులు ప్రసరింపచేస్తుంది ఇప్పుడు మనం ఒక కొవ్వొత్తిని వెలిగించామనుకోండి ఏ లైట్ ఇటే బో త్రీ సిక్స్టీ డిగ్రీస్ భయం పోయినప్పుడు మనిషి ఆలోచనల్లో మార్పు వస్తుంది మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలనే ప్రశ్న మొదలొస్తుంది ఎంతో విషయాన్ని సేకరించుకుంటే తప్ప మాట్లాడలేవు అంటే విషయ సేకరణపై ధ్యాస ఏర్పడుతుంది ఇతరులు ఎలా మాట్లాడారో గమనించి అంతకన్నా బాగా మాట్లాడదామనే ఒక పోటీ తత్వం ఏర్పడుతుంది అంటే పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నట్లు లెక్క ఆలోచించాలని భాష నేర్చుకోవాలని భావన సమీకరించుకోవాలని బాగా మాట్లాడాలని ఈ మాట్లాడిన పది మందిలో శాష అనిపించుకోవాలనేటువంటి ఒక జాగృతమైన చేతన వల్ల జీవితంలో దాన్ని ముందడుగు వేయటానికి వాడుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది అందుకని పెట్టుబడి లేని వ్యాపారం నీకు ఖర్చు లేదు ఏమా మరి ఎవరు వస్తారో ఎంతమంది వస్తారో ఆలోచించుకోండి ఆ కన్నా మా రవీంద్ర మరోసారి గుర్తు చేసి మీ పేర్లు మీ ఫోన్ నంబర్లు మీ ఇమెయిల్ ఐడి తీసుకుంటాడు ఎందుకంటే మీకు గుర్తు చేయడం కోసం చెప్పాను కదా మీకు తిరుపతి ఉద్యోగం ప్రభుత్వోద్యోగమైన నీ పరిచయం నువ్వు చేసుకు నాకు ఆటే వివరాలు తెలియవు మరి ఏదో మూడు నెలల ట్రైనింగ్ ఉంటే హైదరాబాద్కు వచ్చి గుర్తుంచుకుని గోవిందరాజ్ గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి నా ఫోన్ నంబర్ తీసుకుని నాతో మాట్లాడి ఇంపాక్ట్ గురించి విని ఇంపాక్ట్ లో పార్టిసిపేట్ చేసేందుకు తన మిస్సెస్ అమ్మాయి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ ఆ కార్యక్రమం అటెండ్ అయ్యేటట్టు చేసి మొదట ఆదివారం ఇక్కడ కార్యక్రమం ఉంటుంది కాబట్టి తాను ఒక్కడు ఇక్కడికి వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో తిరుపతిలో ఉన్న వాళ్లలో ఒక సంచలనం కలిగితే హైదరాబాద్లో ఉన్న మనం నిద్రపోతున్నామేమిటి ఇది అర్థమవుతుందా ఏదైనా ఫ్రీగా ఉంటే దాని విలువ తెలియదు మనకి బాగుపడ తర్వాత కూడా మనం దాని విలువ మర్చిపోతున్నాం నేను ఆయన మాట్లాడమనటానికి కారణం ఆయన ఏమి అనుకున్నారో ఏమి విన్నారో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అని ఇష్టం కూర్చుని మాట్లాడుతావా పట్టుకోండి పట్టుకోండి లేదు పైన ఎక్కండి మీరు కాదు ముందుగా అవకాశాన్ని ఎవరు కొంచెం సినిమా సార్ అయితే నా బాధాకంగా నాకు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి పెద్ద రెడ్డి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు టూ త్రీ మంత్స్ బ్యాక్ సవ నైట్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన డెవలప్మెంట్ గురించి మాట మా విశిస్సు మా అమ్మ పెద్ద దాన్ని గురించి వయసు సంవత్సరాలు నా శక్తి గు చాలా కష్టాలు పడ్డాను చదువుకున్న చాలా కష్టాలు చాలా మంది అవకాశాలు లేకుండా మా అమ్మ నాకు చాలా అభ్యర్థి అక్కడ బదువుతుంటే నేను ఒకే నాలుగు వేల మంది స్టూడెంట్ నేను ఒకటే హక్కి చెప్తాను మేడం కొంతమంది నన్ను వాళ్ళు చూసుకోవడం కొంతమంది ఆ డోర్ తెచ్చుకోవడం వాళ్ళు చెప్పా మనలో ఇంకెవరు అనాథాశ్రమంలో చేరుండరు మన బాల్యంలో కష్టం విలువా సమయం విలువా డబ్బు విలువా ఇతరులు పట్టించుకోకపోతే ఉన్న విలువ కర్మకాలి ఒక స్థితి వేరేవాడు వెక్కిరిస్తూ ఉంటే సహించవలసినటువంటి దుర్భర పరిస్థితి నిలదొక్కుని తట్టుకుని చదివి పాసై ఉద్యోగంతో కులాసాల వైపు దిలాసాల వైపు కాక మనిషి మనస్సును మంచి వైపు తీసుకెళ్లటం అందుకని ఒకసారి మనం చెప్పట్టుబట్టి ఇవి అభినందించే చెప్పట్లయ్యా నీ పరిస్థితికి ఆ పరిస్థితిని నువ్వు అధిగమించిన తీరుకు మాట్లాడు ఆ కుట్లు పుట్టిన వెంటే నేను ఫ్యామిలీ కానీ తెలిసాను మా బంధువులు కానీ మా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎందుకు అప్పుడే ఒక అమ్మాయికి ఆలోచన చేస్తామన్నారు అప్పుడు ఎవరు నేను అనుకుంటున్నాను ఈ సమాజానికి చాలా మంది చెప్తున్నారు కదా సమాజానికి నేను సమాజాన్ని ఏమిస్తున్నాను కాబట్టి సమాజానికి ఏమి ఇచ్చానికి ఆలోచించాను కాబట్టి నేను గుండె నేను ఎవరు చెప్తాను సమాజానికి జనాభా ఎవరు నా అమ్మాయిని అబ్బాయిని ఎవరించారు అని చెప్పిన ఎప్పుడైతే సాధ్యన్నారు చాలా అద్భుతంగా ఒకే లైఫ్ లో నీళ్ళు ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆ మాట చెప్పారు అన్నమాట చెమ్మ గిల్లని తనకు ప్రజలకు నమ్మదానం చూడలేదు చెమ్మ గిర్రని తన ప్రజలకు నమ్మదానం చూడలేదు దాని అన్నీ రికార్డ్ చేసుకుని నా మొబైల్ లో పెట్టుకుని ఇప్పటికీ దాదాపు రోజు లెక్ట్లో ఉంటున్నాను అన్నమాట దాన్ని దాదాపు వంద మూడు దాకా ఆల్రెడీ స్పీచెస్ ఇక్కడ చెప్పిన స్పీచెస్ అన్నీ కూడా మొబైల్ లోనే ఉన్నాయి మా మొబైల్ ఎటువంటి సినిమా భారత్ కానీ ఏమో రోజు దాకా స్పీచెస్ మొత్తం ఉన్నాయి అలానే ఆ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం ప్రతి రోజు ఇంత జాయింట్ ఫ్యామిలీ మళ్ తమ్మూడు మల్ మూడు నేను మా మంత్రులు వచ్చా అందరూ ఉన్నాయి మీ ఇప్పటి నుంచి అందరికి ఫ్యామిలీ మా డిపార్ట్మెంట్ చెప్తే కూడా తొందర తొందరగా నా వాళ్ళు తెలుసుకున్నారు దిగులు కూడా నేను ఇన్ని రోజులు ట్రైన్స్ సమయాన్ని చాలా వృద్ధా చేశాను ఇప్పుడు నేనే తెలుసుకున్నాను వాళ్ళని తెలుసుకున్నాను తెలుసుకొని చెప్పడం జరిగింది అందుకు భగవంతుల డ్రైవర్లో మూడు నెలల ట్రైన్ నేను డిపార్ట్మెంట్ ట్రైన్లో మాటాపూర్లో ఉన్నా నేను అకామిడేషన్ కూడా వేసారు అక్కడ సార్ తీసుకుంటే రెండు మూడు సర్వస్ దొరికితే వాళ్ళు పేరు అన్నారు మళ్ళీ వాళ్ళు మన పూలబా సర్ ప్లేస్లో డైలీకి వెళ్ళి అక్కడ సార్ దగ్గర సార్ మెంబర్ జరిగింది అప్పుడు సార్ ఒక స్పీచెస్ ని మొత్తం యూట్యూబ్ లో ఎక్టర్ అన్ని డౌన్లోడ్ చేస్తాను సీరియల్ రూపంగా చేస్తాను నేను ఇంత పెద్ద ప్రసీ కూడా నాకు ఇస్తున్నాను అనమాట ఇంతకు తర్వాత సాంగ్ లో మోటివేషన్ లో వీళ్ళు ఒక లైబ్రరీస్తున్నా తెలుసుకున్న తర్వాత దాదాపు ఆ రోజే దాదాపు సెవెన్ అండ్ హాఫ్ బుక్స్ కొనుక్కున్నాను అన్ని గురించి నేను తీసుకెళ్ళి మన యువత సాంగ్ లైబ్రరీ అని ట్యూర్ సాధ్య తర్వాత తర్వాతాను వెళ్ళిన తర్వాత నా అందిస్తున్నాడు మాత్రమే ప్రోగ్రామ్ దొరకం కాబట్టి ప్రతి నెల నేను మొదటి ఆటోమే తప్పకుండా తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం విని ఇటువంటి ప్రోగ్రామ్ సార్ ఆశీర్వాద అనుభవం చేస్తారా చేయించుకొని ఎంతో మందికి ఎన్నో అవకాశాలు లేకుండా అనే అవకాశాలు అనుకుంటామో అంత మనమే అవకాశాలు సృష్టించుకోవాలని సార్ ఒకసారి ఘోరమైన చూపిస్తారు దాకా కూడా వినదేశ ఎంతమంది చదువుకొని తనలో టాలెంట్ పెట్టుకుని కూడా అన్ని రాశాన్ని చదువుకోగలుగుతారు వాళ్ళందరూ కూడా ఈ నిరాశాన్ని చూడడం వదులుకొని దాదాపు సెవెంటీ టూ ప్లస్ ఉన్నటువంటి సార్ కూడా రిటైర్మెంట్ జీవితాన్ని ఇంతకుముందు చెప్తారు సార్థకంగా సార్థకం గురించినట్టుగా ఆ విధంగా మనం ఎప్పుడూ ఎంత రిటైర్ అయిపోయి మనం హ్యాపీగా జీవితాన్ని నటిస్తామనేసి ఆలోచించకుండా ఎంత వయసు కూడా ఎంత నేర్చుకుంటూ మన లాంటి వాళ్ళకంతా ఎక్స్పైర్ అయ్యి మనం అందరినీ కూడా అద్భుతంగా ఆ యువ భారతి కూడా ఎంత బాధపెడుతున్నారంటే వాళ్ళందరూ వృత్తులైనా కూడా వాళ్ళ ఆలోచనలు యువకులగానే ఉన్న ఈ ఆలోచనలు యువకుల ఆలోచన యువ భారతీయు అదే పేరుతోనే నేను అక్కడ కూడా సాధ్యున్నాను అందరూ కూడా మనకున్నటువంటి అవకాశాలను వనరులను ఉపయోగిస్తూ సద్వినియోగపరుచుకొని మన తల్లిదండ్రులకి అది ఎప్పుడు మాకు జీవితారెడ్డి కుటుంబం రెండు విషయాలు తెలుస్తా అంటారు మా కుటుంబ రోజు ఒకటి మనం ఎందుకు ఉంటామో తెలుసుకోవాలి అదేవిధంగా నేను ఒక పిట్టిన అప్పుడు చేసినప్పుడు అనుకున్నాను అనమాట సమాజం నేనేం చేయలేమనేసి అని కానీ ఈరోజు చదువుతున్నాను చాలా సహకర్యంతోనే ఈ సమాజానికి నా వంతు తప్పనిసరిగా ఈ భారత్ దేశానికి నేను వివేశానంత స్ఫూర్తితో విశ్వనాథ సహకారి యొక్క ఆశీర్వాదంతో నా కూడా ఆయన ఖచ్చితంగా ఆలయంతో సేవా సేవా సహకారాలని నా ప్రాణం ఉన్నంత వరకు రిటైర్ అయిన కూడా నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవా కార్యక్రమాల తప్పకుండా పార్టీ చేసి నా అవలనంతో సహాయం చేస్తారని ప్రతి నెల మొదటి ఆధారని తెలియచేసుకుంటూ పిల్లలు నేను నీ దగ్గరకు వచ్చింది కాళ్ళు మొక్కటానికా మనిషిని తివ్వడానికి వచ్చిన్నాయా పరిస్థితులు మనిషిని తీర్చిదిద్దటం అంటే అనుకూల పరిస్థితుల్లో మనం సాధించిన విజయాలు కాదు అననుకూల పరిస్థితుల్లో సాధించిన విజయాలే పది రెట్లు గాడ్ బ్లెస్ యుద్ధ అంతే నేను ఇంకేం చెప్పను ఇప్పుడు ఆయన నా గురించి చెప్పాడు కాబట్టి మీరు ఆయన గురించి చెప్తున్నారు ఈ వింటానికి మేము వచ్చామని మీరు అనుకుంటారు కాబట్టి సముద్రం గనక నాకెందుకు అని ఊరుకుంటే సూర్యుడు గనక నాకెందుకు అని పట్టించుకోకుండా ఉండిపోతే సముద్రంలో నీరు ఆవిరి అవకపోతే మేఘాలు లేకపోతే వర్షించకపోతే నదులలో నీరు పారకపోతే తిండి బట్ట జీవితము సృష్టి చెట్లు కరువై మొత్తం నిడారి బ్యాక్ గివ్ బ్యాక్ విత్ లవ్ ఇట్ యువర్ డ్యూడింగ్ that gets you bad who knows then fold prayogarth puti 57 la ab tumu 63 dasara endu cheptunanu aygo mahanta wala entha mandini kashta pettallo nenu aygo maananta ostuna ma president daana na vaallu sorry వాళ్ళు బహుశా వాళ్ళ కుటుంబాలతో పాటు సినిమానికి వెళ్ళొచ్చు ప్రతికలకి పార్టీలకి వెళ్ళొచ్చు ఎన్ని త్యాగాలు చేశారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలియదు కానీ చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ ఎందరో కదిలారు అందులో కొందరు కదిలించగలిగారు కొందరు కార్యరూపం దాల్చారు కొందరు దానికి ఒక రూపాన్ని కలిగించారు సంపాదన వస్తున్నప్పుడు ప్రభుత్వం పనులు వేస్తే పనులు కట్టడంలా కట్టున్నావు కదా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నావు పెట్రోల్ ధర పెరిగితే కొంటున్నావు హోటల్లో అంతకుముందు బిల్లు మీద సత్ఛార్జ్ చేసే చోటు కాదు వాడు సత్ఛార్జ్ చేస్తే సత్ఛార్జ్ పే చేస్తున్నావు నువ్వు అగ్గి పెట్టకుంటే ప్రభుత్వానికి డబ్బు కట్టాలి షూ కొంటే డబ్బు కట్టాలి సెల్ ఫోన్ కొంటే డబ్బు కట్టాలి ఎలక్ట్రిసిటీకి సర్వీస్ ఛార్జీ డబ్బు కట్టాలి పెద్దానికి కట్టాలి కదా మరి అదేదో కట్టు కర్మ ఏం చేస్తాం వాళ్ళ పాలసీలు అట్లా ఉన్నాయి వాళ్ళ అవినీతి అట్లా ఉంది అవునా మనం మన జేబులోంచి ఒక ఐదు రూపాయలు ప్రేమతో సమాజానికి ఎందుకు ఇవ్వకూడదు అన్లెస్ యుర్స్ యూ డోంట్ వాంట్ ఇట్ లౌట్ మేక్స్ ది ది లవ్ దాడ్ హ్యాస్ ఫర్ హిస్ క్రియేషన్ the love that the ocean has the love that the sun has the love that the clouds have the love that the rivers have all of them sare moodum paavu thondi ipudu mana arthik randani apaarichi judicial officer endroilo judge avtaava illa ha ha alain vey alain vey అంటే మీరు ఆ లంచాలు తీసుకుని బెయిల్ ఇచ్చే కేటగిరీ కాదు భవిష్యత్తులో కూడా అవకాశం లేదు మీకు ఆ టెన్టేషన్ లేదు నాకేం తెలుసు మీరు ఎప్పుడు జడ్జ్ అవుతారో మాదిగో మా రామలింగేశ్వరరావు మరో సీనియర్ మెంబర్ ఆయన ఎప్పుడు జడ్జ్ అవుతారో అని ఎదురు చూస్తున్నాం మేము రేపు పొద్దున గర్వంగా హైకోర్టు జడ్జ్ అయ్యారని చెప్పుకునేందుకు మాకు అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే A single thought can change our life. Just a single thought. Annamad mm Chahajah Kirtuna Patundi, Saalada Hari -hmm. Nama Sankirtuna Nubana Kuvani, Bhakti Nga Bhakti Nga Bhakti Ayyama Atul Matarayadu, Bhakti O Kakshana Namaskarini Chine Ngun Saalada O Koteishan Mahadu, Hattitra Dikasama Atul Nuskura Avtaayi Kairantu, Kuchinna Prayogan Jatao, Chesh Nain Bhayale Raltan, Dev Anko Penning, Mahamul Janain Ralan Lohapati Dunde, అనేక కారణాల వాళ్ళు ఎండమూరి వారు వస్తున్నారా గంపా నాగేశ్వరరావు రమ్మన్ అన్నాడు అందుకని నాన్న ఎవరో ఒకరిద్దరు సోహంద ఐదు చేతుల్లో పెట్టేసి వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కరు పనిచేసే గివ్ టు ఫైవ్ పీపుల్ గెట స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ గెట స్టాక్ డిస్ట్రిబ్యూటింగ్ మరి ఇటువైపు ఒకటి అట్టి పెట్టుకోండి మిగిలినవి పాస్ చేయండి పక్కవాడికి ఒక్కొక్కరు ఒక్కొక్క షీటే దగ్గర పెట్టుకోవాలి ఎన్ని అబ్బాయి తెచ్చినట్టున్నా ఎంతమంది ఉన్నారు ఎక్కువే ఉన్నారా నా ఒక్క షీట్ నాకు ఇవా అందులో నుంచి ఒక్క షీట్ నాకు ఇవ్వు తీసుకున్నాను నువ్వు ఒక్క షీట్ అట్టు పెట్టుకోకుండా ఇచ్చేసినావా అని అదే మంచి ఓడివే గానీ వీళ్ళిద్దరికి ఇవ్వలే మీరు పాస్ ఆన్ చేశారా ఇక్కడ అయ్యా ఎవరికైనా కాఫీ కనుక రాకపోతే నేను వచ్చేసారి తీసుకొస్తాను నా ఇంట్లో ఇంకా కొన్ని కాఫీలు ఉన్నాయా యాభై మంది కన్నా ఏమెక్కు వస్తారు లేనని నేను ఏమన్నా సార్ మీకెందుకు కిందట్టలు ఇచ్చిందే కిందట్టెలు ఎంతమంది వచ్చారయ్యా చేయొచ్చండి ఆ కిందట్టలు ఇచ్చిన వాళ్ళు దయచేసి మీకు నంబర్ ఏది నేను ఇచ్చాను నాకు గుర్తుంది అది మీరు పాస్ ఆన్ చేస్తే మొదటిసారి వచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఓకే ఒక ఎన్ని ఉన్నదంటే ఏడు వరకు ఉన్నట్టే లెక్క కదా తొమ్మిది ఉందో లేదో తర్వాత ఆలోచించాలి మనం మొత్తం పన్నెండు వేసాము మీకు ఎనిమిది చేతికి ఇచ్చాను నేను అయ్యా అందరి దగ్గరికి వచ్చి ఉండకపోవచ్చు రాని వాళ్ళు గుర్తుంచుకోండి వచ్చేసారు నేను ఇస్తాను డోంట్ వరీ అవునా ఒకటి నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు నంబర్ 99 ikadi me cheethulo unna vaadu okka sari aa 99 evito choodandi there was the world of abundance surrounds you if only you will step up and claim it make life happen through you lot of that letting it happen through you you can make all the difference in the world ఏదో జరుగుతుందని నిరీక్షించే మనస్తత్వం కన్నా ఎదురెండి ఢీకొని సాధించి కష్టపడి ఇందాక మా చెమటోడ్చి అని మా మారుతి కిరణ్ గారు అన్నారు కదా అలా సంపాదించినప్పుడు ఆ విలువ తెలుస్తుంది కరెంట్ ఉన్నప్పుడు విలువ పోయినప్పుడు తెలుస్తుంది పదిహేను జీతం దొంగోడు కొట్టేసినప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ జేబులో డబ్బు లేనప్పుడు తెలుస్తుంది కొత్త ఊరికి వెళ్తే జేబులో ఉన్నవి వాడు బ్యాగు అన్ని కొట్టేస్తే ఆ ఊళ్ళో ఎవరో తెలియనప్పుడు అప్పుడు తెలుస్తుంది మనిషి మంచితనం ధర్మం విలువ వేరే వాళ్ళని వెక్కిరిస్తే విలువ తెలియదు మనకి విత్తనంలో ఉన్నటువంటి రహస్యం అండి అద్భుతమైన సృష్టి విత్తనంలో దాగుంది విత్తనాన్ని నాటితే మొక్కై మొక్క వృక్షమై ఆ వృక్షం నుంచి ప్రతి సీజన్లోనూ వేలాది లక్షలాది మొగ్గలు పువ్వులు కాయలు పండ్లు మళ్ళీ వందలాది విత్తనాలు ఓ పుచ్చపండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి లెక్క పెట్టడం కుదరదు కానీ అట్టి ఎన్ని విత్తనాలు ఉంటాయి పనస ఎన్ని విత్తనాలు ఉంటాయి చాలా విత్తనాలు ఉంటాయి కదా ఒక ద్రాక్షబుత్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి ఎప్పుడన్నా ద్రాక్ష తోట మీరు చూస్తుంటే ఒక్క విత్తనం నాటకం వల్ల వచ్చినటువంటి ద్రాక్ష తీగ పందిరిలా పాకినందు వల్ల వచ్చి వేల కొద్ది గుత్తులలో వందలాది పళ్ళల్లో ఉండే విత్తనాల సంఖ్య లెక్కలు గనక మీరు అంటే ఏంటో సపస్ అంటే ఏంటో మనకు అర్థం అది ప్రకృతి యొక్క తత్వం మనసారా ఇవ్వటానికి అది ఉంటే మనం మన సారాగడా అని తాగుతున్నాం మద్దుగా ఉన్నాం దాని అర్థమైందా నేను మన సారా అంత నీ మనస్సు ఏదో సార వైసపోతుంది ఏమోనన్న పేరు అందుకని మన సారా ఇఫ్ ఓన్లీ యు స్టెప్ అప్ అండ్ క్లెయిట్ ఏమనుకోకండి మన తులసిరామ్ గారు కనుక అక్కడే ఆశ్రమంలోనే ఉండిపోయి ఎదో చదువుకునేదో టెన్త్ క్లాస్ మనకెందుకు ఏదో అనుకుంటే అక్కడే ఉండవారు కదా దృఢ సంకల్పం అండి ఎస్ ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అండ్ దాట్ క్రియేట్స్ ది అర్చ్ ది ఫైర్ ది బర్నింగ్ డియర్ అండ్ మేక్స్ ఎ ఇంతవరకు సాగిన జీవితం గీత గీద్దాం తప్పని కాదు ఒప్పని కాదు ఫ్రం నవ్ ఆన్ ఐ విల్ బి చే నేను మరో రకంగా ఆలోచించేటువంటి వ్యక్తిని అవుతాను అనేటువంటి భావనను మనసులోకి ఆహ్వానించుకోవద్దు చేతనైనంత మేరకు తనకు మించిన ధర్మం వద్దు దానం వద్దు యూజ్ యువర్ టైం ఫర్ యువర్ సేక్ మోర్ కాన్సన్ట్రేటెడ్ నేను చెప్తున్నది అది నీకు డ్రెస్సులు ఎన్ని ఉన్నాయన్న అంటే నాలుగు తీసుకెళ్ళివ్వమన్నా అది కాదు చెప్పింది యూజ్ యువర్ టైం మోర్ కాన్సన్ట్రేటెడ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఎంతసేపు నిద్రపోతున్నారు ఎందుకు నిద్రపోతున్నారనే ప్రశ్నలతో ప్రారంభిస్తే జీవితం సద్వినియోగపరచుకోవడానికి అవకాశాలను పోగొట్టుకుంటే అంతకు మించిన గుడ్డి వాళ్ళు ఇంకెవరు లేరండి ప్రవచ్చు యూజ్ యువర్ స్ట్రెంగ్ నైన్టీ నైన్ కదా మేక్ లైఫ్ హ్యాపీ థ్రూ యూ నీ ద్వారా నీ వల్ల నీ చేత ఇన్యెన్స్ అయినటువంటి జీవితం ఏదో జరిగింది అమ్మ చెప్పింది నాన్న చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆ పరిస్థితిలో ఇంకెవరేం చేయలేదు రెండు కాళ్ళు నాడు ఫెయిల్ అయ్యింది కాబట్టి నేను ఫెయిల్ అయితే ఆశ్చర్యం లేదు అదా ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఎస్ ఐ విల్ ప్రూవ్ ద టైమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది క్రౌడ్ నాట్ విత్ స్టాండింగ్ ది లిమిటేషన్ ద టైమ్ ఐ వి హ్యావ్ ఇన్ ఇట్ క్యూల్ మేక్ ఆల్ ది డిఫరెన్స్ మేక్ లైఫ్ హ్యాపెన్ టు డూ రాదర్ దాన్ లెటింగ్ ఇట్ హ్యాపన్ టు డూ ఏ జరిగితే దాన్ని నేను ఆహ్వానిస్తాను స్వీకరిస్తాను అనేటువంటి బలహీన డిపెండెంట్ దృక్పథం కన్నా ఆయన తన్ను కదిలించింది అని చెప్పినటువంటి కొటేషను మా కాళోజీ గారు చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేదు చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేదు amma gele tantu enti maatadthunapudu aanu kallu neellochay veetunnaapudu mana kallalo kondari neellochay kada asalu enna kaalalo dharmesh roju kallu neellettochay anukoo will thought is crying your eyes also like you to become dry but how come there was some water in your eyes it is the heart that has responded it is those moments that make a difference in our life నవ్వాలి నవ్వితే ఆరోగ్యం లాఫింగ్ క్లబ్ల వాడు కూడా అని చెప్తున్నారు కానీ ఆలోచించొద్దు ఆలోచిస్తే మార్పు వస్తుందా నవ్వితే మార్పు వస్తుందా నవ్వాలి నవ్వటం మంచిదే బట్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింకింగ్ వాట్ మేక్స్ ది డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఇది పవర్ఫుల్ వాక్యమో ఇంగ్లీష్లో ఎ డ్రాప్ ఆఫ్ ఇంగ్ మేక్స్ మిలియన్స్ థింక్ అని లాడ్ బైరందనుకుంటా కొటేషన్ దాని కాళోజీ గారు అక్షర రూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు ఎంత అందంగా ఉందో చూడండి అక్షర రూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క అంటే రిటర్న్ వర్డ్ అరే ప్రింటెడ్ వర్డ్ అలానే చెప్పుకోవచ్చు లక్షల మెదళ్లకు కదలిక మీకు ఎందుకు ఇచ్చా కొటేషన్ అర్థం చేసుకుంటారు కొటేషన్ చేయడం ఒక అలవాటు చేసుకుంటారు నచ్చింది ఇతరులతో పంచుకుంటానని స్ప్రదించు ఇలా ఇంకొక వాక్యం ఉండేది చెప్పి నేను మార్పుకిరణ్ గారికి చేసి వెళ్ళిపోతాను నీవు ఎదగటానికి ఈ ప్రపంచం కావాలి ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నీవు కావాలి నీకోసం ఈ ప్రపంచం ఎదురు చూసేలా నీవు ఎదగాలి మూడు వాక్యాలండి Mantrala and Tivakya. Without this world you cannot come up. Without the society, its institutions and its structures and the support and the sympathy, you can never come up in life alone, all alone. You need support. Sahaja Mani. Nii veda katani ki prapanchaan ka wali. Hindu ka daga li. Edgi natara vada iye prapancha niki nivu ka wali. The world needs you. మావో పర్వాలేదు ఈ ప్రపంచం నీ కోసం ఎదురు చూసేలా నీవు ఎదగాలి ది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఓరియంటేషన్ దట్ యుస్ట్ హ్యాస్ దీ గట్ ది వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ అండ్ జాయిన్ ది స్ట్రీమ్ నీలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామని సమయం అలాంటి వ్యక్తి రాముడకు వస్తాడు కృష్ణుడై వస్తాడు వివేకానందుడై వస్తాడు మరొకరే వస్తారు మహాత్మా గాంధీ అయి వస్తాడు తెలియదు మనం వాళ్ళ ఆలోచనల వల్ల నా ప్రభావితం కాకపోతే మనం అవి కాలేము ఇప్పుడు రాముడో కృష్ణుడో స్త్రీస్తో మహమ్మద్ ప్రవక్తో మరొకరు మరొకరు మనం కాలేము డస్ నాట్ మ్యాటర్ అవటానికి ప్రయత్నం చేయొచ్చేమో నాకు తెలియదు బట్ అట్లీస్ట్ వాళ్ళ ఆలోచనల వల్ల ఇన్స్పైర్ అవ్వటానికి కూడా బద్దకిస్తే అట్ట మనం దట్స్ వై వె ఏ తెలుగులో కొటేషన్స్ లేవా ఓ పది పన్నెండేళ్ల కింద చేసిన ప్రయోగం అని రాల్ఫ్ మార్ట్స్ జిగ్ జిగ్లర్ ఇట్లా కొందరు ప్రముఖులైనటువంటి వాళ్ళ కొటేషన్స్ తీసి కొన్ని ప్యాంప్లెట్స్ కింద వేయడం జరిగింది అందులోంచి కొన్నింటి తెలుగు మా భాస్కర్ మా భాస్కర్ రావు డాక్టర్ ట్రాన్స్లేట్ చేస్తే వ్యక్తిత్వ వికాసం పుస్తకం వేయడం జరిగింది రైట్ ఇదంతా ఏం లేదు మీరు ఆలోచించండి అని చెప్పడం అంతే మొదటిసారి వచ్చారా ఇదే ఆకర్స్తారా మళ్ళీ వస్తారా ఒక్కరే వస్తారా ఇంకో ఇద్దరిని తీసుకొస్తారా అసలు ఇక్కడ కుర్చీలు ఖాళీ వేది కూడా ఆలోచించండి వైష్ణోదేవి ఏమిటి హావి డిస్టర్బింగ్ యూ ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమన్నా ఒక హారతి పళ్ళ లాంటిది పెట్టి జేబులు వచ్చి చిల్లరేమని అడుగుతున్నావా అడగటం లేదు they are not interested in this small change in your past ah but we know i am in service lo unnad ankonde ga ma varak prasadu peter ayyaru ankonya a we want small change but we want change we want change in them not small change from their past but we want change in you me lo ma chillaru gaadu అది కూడా చిల్లర మార్పు కాదు పెద్ద మార్పు కావాలని చెప్తున్నాడు ఆయన రిటైర్డ్ ఆఫీసర్ హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ ఆయన రిటైర్డ్ లెక్చరర్ ఆయన రిటైర్డ్ జిహెచ్ఎంసిన హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాకేదో చేసిన ఉద్యోగాలు వల్ల పెన్షన్ ఏదో వస్తుంది మాతో పాటు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో కాని వాళ్ళ కోరికలు కూడా వివాహ లెక్క అనేది ఎలా ఉంటాయి మేము బాపం చేయట ఆనెస్ట్లీ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్ ఎక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్లెస్నెస్ అందుకని అంటాడు గురుజాడు దేశమంటే మట్టి కాదోయ్ సొంత లాభం కొత్త మానుకు కొంత ఎంత తెలివిగా అన్నాడు నిజానికి నేను అనుకుంటా నాకు తెలిసిన మేరకి అంత భూమించిన దేశభక్తి గేయం ప్రపంచంలో ఏ భాషలోనూ లేదు రాలేదు రాదు అంత యూనివర్సాలిటీ అండి అది ఉందా మన దగ్గర పుస్తకం దేశమును ప్రేమించమ కాపీలు అందులో మొత్తం ఓ పని దాని అర్థం చెప్పు నెక్స్ట్ చాలా తీరిగ్గా తెలుసు అనుకుని వేస్తాను అని అందులో అంతరాష్టాలు అర్థమైనా నువ్వు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను తిక్క బొద్దు ఎందుకంటే తిక్కలకు లెక్కలు ఉంటాయి కదా నాకే తిక్కలేన లెక్కలున్నాయి కదా అందుకోసం సో ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ థ్యాంక్ గాడ్ బ్లెస్ యూ పాయింట్ నెంబర్ వన్ టూ ఇప్పుడు వద్దులే చెప్పట్లేదు ఎందుకు రానాన్న మారుతికిరణ్ గారు మాట్లాడతారు త్రీ ఆ తర్వాత పద్మ వస్తుంది అవునా ఆ తర్వాత మా అనంత ఉన్నాడు ఏం చేస్తారు ఐదు గంటల వరకు రికార్డింగ్తో సహా మీద బాధ్యత తీసుకురాలేదా అదేమి స్వామి అనే కారణాలు వద్దులండి నిమాయి తీసుకెళ్ళి ఇప్పుడు నేను మీకు ఇచ్చి వెళ్తును గానీ మళ్ళీ అది నాకు వచ్చేసరికి ఎన్ని రోజులు పడతాయో అని నా భయం ఇప్పుడు నాకు అక్కడ అవసరం ఉంది సరే ఇవాటికి ఇంతే రికార్డింగ్ అనుకుందాం ఏం చేద్దాం అవునా ఓకే మిగిలిన వివరాలని తర్వాత సెలవు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఏడుపు <t>